గణపతి హామహే కవిని కవి నామత్తమం య్రహ్మణా బ్రహ్మణ ేద సాదనం శ్రీమహాగణాధిపతరంభా శంకరాచార్యమాన్ అస్మాచార్యమితా వందే పరంపరా ద్రవ్యయస్తా యోగయే స్వాధ్యాయ యతయస్ సంసి వ్రత అుస్మతి ప్రాణం రాణే పానం తలేపానృ రాణాయాయణా జ్ఞం ప్రాణాయామ పరాయణులు అంటే ప్రాణాయామముని చేయుట ఎందు చాలా దృఢమైన శ్రద్ధ గలవారు అని అర్థం పరాయణులు అంటే మన రాందేవ్ ప్రాణాయామ పరాయణులు చాలా మంచి అఫోట్ అండి ప్రాణాయామం అంటే నేను చేసినట్లయితే కొంతకాలం ఆ ప్రాణశక్తి యొక్క సూక్ష్మ రూపం అనుభవానికి వస్తుంది దాన్ని ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ మీద ఒక కమాండ్ వస్తుంది ఒక సూక్ష్మత్వం అనుభవానికి వస్తుంది మనస్సు పవిత్రమవుతుంది మనస్సులో ఒక ఏకాగ్రత నిర్మాణం అవుతుంది ఫోకస్ వస్తుంది అన్నీ వస్తాయి మనిషి బాగుపడతా ఇగురు చిత్తులు బలంగా ఈ ఆత్మాలజీ అనేది రావు సో అనేది ముఖ్యంగా వయసు పెరిగే కొలది ఈ ప్రాణాయామం చేసిన వాళ్ళకి వాళ్ళు చాలా హెల్త్ హెల్దీగా ఉంటారు కొన్ని ఆస్పెక్ట్స్లో సఫరింగ్ ఉండదు ముఖ్యంగా పెద్ద వయసు వచ్చేటప్పటికి లంగ్స్ తీర్చించిపోయేటువంటి ప్రమాదం ఉండి ఆక్సిజన్ చాలక ఏవో ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రాణాయామం తప్పకుండానే చేయాలి ప్రాణాయామ పరాయణులు వీళ్ళు యజ్ఞం చేసేస్తూ ఉంటారు ఈ యజ్ఞంలో ఎలా అపానే దుస్మతి ప్రాణం గాలి తీర్చి విడిచిపెడుతున్నారంటే ఈ తీర్చింది విడిచిపెట్టడము అనే అజ్ఞిలో హోమం చేశారన్నమాట ఇంకే కదా పీల్చిందే విడిచిపెడతారు కదా కాబట్టి పేల్చడం అంటే పోసేయటం ఏ అగ్నిలో పోస్తున్నారు ఏ అగ్నిలో పోస్తున్నారు విడిచిపెట్టుకుతా అనే అగ్నిలో తీర్చుతా అనే హోమం చేస్తున్నారు అపానే ప్రాణం చూస్తున్నారు సో అపానము అంటే ప్రాణే అపానం అది నేను చెప్పింది నేను చెప్పింది ప్రాణే అపానం సో ప్రాణే అంటే విడిచిపెట్టుకుంటా ఎందు అపాను గాలిని పీడించుతను దుష్పతి హోమం చేయిస్తున్నారు అపామే ప్రాణం అపామే గాలిని పీడించుతూ ప్రాణం విడిచిపెట్టుతను హోమం చేస్తున్నారు ఎలాగా విడిచిపెట్టి మళ్ళీ పీలుస్తా కాబట్టి విడిచిపెట్టడాన్ని పీల్చే హోమం చేస్తారు పీల్చిన దాన్ని విడిచిపెట్టి దాంట్లోకి హోమం అలా కాబట్టి మీరు పీడించినప్పుడు హోమం అయింది ఇంటికి వచ్చినప్పుడు మరో భావన ఇదో యజ్ఞం భావన యజ్ఞ భావన వల్లనే యజ్ఞం అవుతుంది ఇప్పుడు మీరు నిప్పు మంట పెట్టి యజ్ఞని వేయించి ఏ భావన లేకుండా దాంట్లో కొంత నెయ్యి అది యజ్ఞం అవుతుందా మీరు నెయ్యిని వెచ్చ పెట్టుకుంటూ కూడా రెండు చెదిరి నిప్పులో పడ్డాయి అనుకోండి అయిపోతుందా అవును అలా యజ్ఞం అయిపోతే ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లోను ఈ దోషలోకి తయారు చేసిన వాళ్ళు రోజు యజ్ఞాలు చేస్తూ ఉంటారు వారు దోషలు వేస్తూ ఉంటాడో కొంత నిపుల్లో పడుతుంది కొంత అలాగే నడిచిపోతూ ఉంటుంది అదంతా యజ్ఞం అవ్వడం ఎందుకని ద్రవ్యం ఉంది కానీ యజ్ఞ భావన సపోజ్ ద్రవ్యం లేకున్నా యజ్ఞ భావన యజ్ఞం అయిపోతుంది ఇదిగో ఇది ద్రవ్యం కూడా ఉంది ఇక్కడ అంటే మామూలుగా మనకు అలవాటైన ద్రవ్యం లేదు కాబట్టి ద్రవ్య యజ్ఞంలోకి రాతి ఇది కేవలము తపో యజ్ఞంలోకి వస్తుంది ఈ యజ్ఞాన్ని చేస్తున్నారు ఒకప్పుడు కుంభకం చేస్తారు కుంభకం చాలా మంచిది పేజల జీవనకి అంతః కుంభకం అనవసరం బాహ్య కుంభకం మంచిది మన మెడిటేషన్ రిట్యూట్లో నేను బాహ్య కుంభకం చెప్పాను నేను గమనించారో లేదు గాలిని విడిచిపెట్టి ఒక త్రీ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ అలాగా ఉండిపోండి లోపలికి పేర్చొద్దు అని చెప్పాను చేశారు అలా శివులు చేశారు అప్పుడు మీరు గాలిని విడికి తెచ్చేసి పెరుస్తాను మానేసినప్పుడు ఆ గ్యాప్లో దాన్ని బాష్య కుంభకం అని అంటారు యూ హోల్డ్ యూ బ్ర అవుట్ సైడ్ అప్పుడు మనస్సు అసలు ఏమీ చల్లన ఉండదు మనస్సు అలా ఫిక్స్ అసలు సదలికి ఉండదు గాలిని పీల్చి కొంతసేపు ఆ గాలిని విడికి తెచ్చేసి పీల్చి లోపల వచ్చేపెట్టేసింది ఆ కుంభం అంతః కుంభం సమ్ మోర్ కాంప్లిటేషన్ కాబట్టి అంతః కుంభకం చేయద్దు అంత కుంభకం చేస్తే అది కూడా యజ్ఞమే అంతః కుంభకం చేయకుండా కేవలం బాహ్య కుంభకం చేశారనకుండా అది యజ్ఞం అవుతుంది ఏమిటి యజ్ఞం బాహ్య కుంభకం చేసినప్పుడు మీరు సమష్టిలోకి గాలిని విడిచిపెట్టారు దీజి యజ్ఞం అండ్ ఆ సమష్టి భావన బాగా దృఢంగా వస్తుంది ఎలా వస్తుంది డోంట్ ఇన్హేర్ వెల్త్ కొంతసేపు వెయిట్ చేయండి కొంతసేపు ఉంటే ఎక్కువసేపు వెయిట్ చేయలేదు మీరు కష్టం చాలా కొన్ని సెకండ్స్ మాత్రమే ఆ సెకండ్స్ లో ది ఎవరింగ్ ఎవ్రీథింగ్ అంటే మనో వ్యాపారం అంతా కూడా స్పష్టమైన అంటే ఏంటన్నమాట ఆ ఆ ఫ్యూ సెకండ్స్ లో జగత్తు ఉండదు మనిషి ఉండదు వ్యక్తి ఉండదు జగత్తుని ప్రభులాపం చేస్తారు వస్తారు వ్యక్తిత్వాన్ని ఆ స్థితి అక్కడ నిర్మాణం అవుతుంది అదో యుద్ధం అలాగే ఇంకో యజ్ఞం ఉంది ఎడమ ముక్కుతోటి పేర్చం ఇడా ఇడా సింగడా ఇడాతోటి ఎడమ చంద్రనాడి అంటారు ఏమి సూర్యనాడి అంటారు చంద్రనాడితో పేర్చం తీల్చేపుడు సోమాయ స్వాహ అని హామీ సోమా ఏదన్న మమా అని త్యాగం ఏమిటి మీరు సోముడికి ఏది హోమం చేస్తారు ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ మనశ్శక్తిని సోముడికి హోమం చేస్తారు ఎందుకంటే సోముడు మనశ్శక్తికి దేవత కాబట్టి ఈ మనస్సుతో చేసే చింతన అంతా కూడా నేను సోమదేవతకి సమర్పించేస్తున్నాను ఎప్పుడూ కూడా మీ మనస్సుని దేవుడికి సమర్పించే సందర్భంలో దేవత అంటే సోమదేవత అంటే ఈశ్వరుడే ఈశ్వరుడే దేవుడికి సమర్పించింది పవిత్రంగా అర్థపెట్టిపోయిన పనులు దేవుడికి నైవేద్యం పెట్టం మనం తినేప్పుడు జాగ్రత్తగా ఈ మూలా మూలా కర్షిస్తుంది మనం గోట్లో పడేసుకుంటాం కానీ దేవుడికి నైవేద్యం చేసేప్పుడు మాత్రం పుచ్చిపోయినందుకు నైవేద్యం పెట్టడం అదేవిధంగా మనస్సును సోమదేవతకి హోమం చేయటం అనే అభ్యాసం చేసినట్లయితే మనస్సులో దుష్ట సంకల్పాలు ఉదయించం ఎందుకంటే మీరు సాయంకాలం హోమం ప్రాణాయామం పొద్దున కానీ సాయంకాలం కానీ చేద్దాం అనుకున్నారనుకోండి ఇడా ఇడా నాడితో హోమం చేసే ప్రక్రియ ఎంతో ఒక్కటే హోమం చాలు ప్రాణాయామం మీరు తర్వాత కొనసాగిస్తారు హోమం ఒక్క హోమం చాలు హోమం ఎప్పుడు ఉంటే రిపీట్గా చేయనట్లుగా ఒక్క హోమం చేశారనుకోండి మనస్సుతో భావన చేస్తారు ప్రణాయామం కనుక మీరు చేసుకుంటూ చేసినప్పుడు ఆ మనస్సులో కల్మషం అంటే ఏంటి వాళ్ళ మీద ద్వేషం వీళ్ళ మీద ద్వేషం అలాంటివి పెట్టుకున్నా మీరు ఆ మనస్సుని సోమదేవతకు సమర్పిస్తున్నాను అన్నంలో ఇబ్బంది ఉంది అంచేతను ఈ మనస్సులో ఉండే కాలుష్యాలన్నింటినీ కూడా ఆ ప్రక్రియలో భాగంగా పోతాయట ఎందుకంటే సోమదేవతకి సమర్పించే మనస్సు ఎలా ఉండాలో తెలిసిన వెన్నెల ఎవరన్నా డిఫరెన్షియేట్ చేస్తున్న వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అనే తేడాన్ని వెన్నెల చూపించరు వెన్నెలంటే సోమదేవత కాబట్టి వెన్నెలయితే అందరినీ సమంగా ఆశీర్వదిస్తుందో అదే విధంగా సకల మానవులను సకల ప్రాణులను సమానంగా ఆశీర్వదించే ఒక విశాల హృదయం ఉన్నప్పుడు మాత్రమే అటువంటి భావాన్ని మాత్రమే మీరు సోమదేవతకు హోమం చేయగలుగుతారు కాబట్టి సోమాయుత్స్వాహాన్ని హోమం చేసినప్పుడు మనస్సు పవిత్రమైపోతుంది అదో ఏంజు ఇంకో ముక్కుతో చేస్తారు ఇప్పుడు తేల్చడం ముది ఇది పింగళానాడితో చేసేటువంటి ప్రాణాయామం ఈ ప్రాణాయామంలో ఏం చేస్తాము అంటే సూర్యాయ స్వాహ అని హోమం చేస్తాము సూర్యదేవతకి హోమం దేన్ని హోమం చేస్తారు చక్షు సూర్యు సందర్భంగా చేయాలి ఇది కుడిముక్కుతోటి మనస్సు అనకూడదు నేను మనస్సుకి సంబంధం లేదు కుడిముక్కు గుడిముక్కు అంటే ఎడమముక్కుతే మనస్సు సంబంధం కుడిముక్కు అంటే అంటే చక్షుని గ్రిహం యక్షిణ పురుష అని మీద కుడి కన్ను కుడిముక్కు సూర్యభగవానుడు ఇదంతా ఒక కనెక్షణం కాబట్టి కుడిముక్కుతో హోమం చేసేప్పుడు సూర్య విశ్వాహ సూర్య ఏదన్నమ అని హోమం ఈ ఈ చూపు ఏదైతే ఉందో దీన్ని నేను సూర్యభగవాను సమర్పించుకున్నాను అని కుడిముక్కుని హోమం చేస్తాను అలా ఎప్పుడైతే చేస్తారో సో మిత్రస్థితి కృుషా సర్వాణి భూతాన్ని సమీక్షతాం అనే ఋగ్వేద వాక్యం ఉంటుంది మీరు సూర్యుని సూర్యుడి యొక్క చూపుతో సకల ప్రాణులను చూడండి ఈ చూపుతో చూడద్దు యొక్క చూపు అంటే కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది దిష్టి అంటే దొంగ చూపు చూస్తే దిష్టి అంటే వాడి చూపు అపవిత్రమైన చూపు అపవిత్ర దృష్టి దానికే దిష్టి అంటే సో అలాగ అనుకుంటాను తెలుసు కదా మీకు వాడు చూస్తేనే వీడికి ఏదో హాని కలిగింది అంటే అలాగే అయిపోదు ఎవరి కార్శ్రం వీడి జ్వరం వస్తే వాడు చూసినందువల్ల వీడికి జ్వరం వస్తుంది చూస్తే జ్వరం వస్తుందా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అంటే జ్వరం వస్తుంది కానీ చూస్తే జ్వరం వస్తుందా కాదు చూసిన మూలంగా వచ్చిందంటే వాడు చూడడం మూలంగా వీడికి వల్నరబిలిటీ పెరిగిపోయి ఇమ్యూనిటీ తగ్గిపోయి ఆ బ్యాక్టీరియా వచ్చేసి మీద ఏదో ఇలా కలసింతులుగా చెప్తారు ఎనీ ఎనీకేస్ ఈ చూపు కొంత వికృతమైన చూపు కొంత కోపంతో చూడటం ద్వేషభావంతో చూడటం ఈ చూపులు ఉంటాయి మనస్సుకి అర్థం చూపు మనస్సులో ద్వేషం చూపులో కర్ణపడుతుంది అలాంటి దోషాలు చూపులో ఉండవద్దు సూర్యుడు సకల ప్రాణం సమానంగా చూస్తాడు సో ఎలా చూస్తాడు ఎండాకాలంలో అందరినీ సమానంగా ఇబ్బంది పెడతాడు తర్వాత మరో కాలంలో అందరినీ సమానంగా శీతకాలంలో అందరికీ సమానంగా లక్షధనాన్ని ఇస్తారు ఏ రకమైన డిఫరెన్షియేషన్ చేయుడు అదే మిత్రస్థు చక్షుష ఆ మిత్రుడే చక్షు ఇంద్రియానికి దేవత ఆ దేవత యొక్క అనుగ్రహ సంకేత లభించిన ఈ ఆ దేవత యొక్క దృష్టి అన్న విధంగా నువ్వు మలుచుకుని ఉపయోగించుకోవాలి ఆ దేవత చూస్తోంది అన్నట్టుగా ఆ దేవత చూడము సకల ప్రాణములను సమభావంతో చూడాలి ఆ విధంగా ఈ యజ్ఞం వల్ల సమత్వము మనకు అభ్యాసం అవుతుంది తర్వాత గాలి విడిచిపెట్టేసిన తర్వాత మొన్న మెడిటేషన్లో చెప్పాను నేను గాలి విడిచిపెట్టేసి మళ్ళీ పేల్చకుండా కొద్దిసేపు ఆగినప్పుడు మీరు సమష్టిలో విలీనం అయిపోతారు ఇందాక ఇప్పుడే చెప్పాను జగద్ వ్యాపారం ఏమీ భావన కూడా ఏమి ఉండదు నేను ఉండదు మనస్సు తాట్ల స్టేట్లోకి వెళ్ళిపోతుంది అంటే మనస్సుని ఆ సెన్స్ ఆఫ్ బీమింగ్ ఉంటుంది ఆత్మచైతన్గా ఉంటుంది దాంట్లో మీరు హోమం చేస్తాను కొంత చేత మళ్ళీ గాలి పీల్చుకోవటం ఈ పీల్చుకున్న గాలిని విడిచిపెట్టేసి ఆ సమష్టిలో హోమం చేసే ఈ విధంగా ఆ కుంభకం చేసి హోమం చేయచ్చు నేను బాహ్య కుంభకం చేసాను చెప్పాను అంతః కుంభకం చెప్పను జనరల్గా అంతః కుంభకాన్ని అవాయిడ్ చేస్తాం నేను ఇది అజ్ఞప్తి ఉన్నాయి ఏ ఉన్నాయనుకోండి ఈ అంతః కుంభకం వల్ల శరీరంలో ధాతు వైషమ్యం వస్తుంది వాడు సరిగ్గా ఇవ్వకుంటాయి తిండి సరిగ్గా లేకుంటారు ఎవరికి డిసిప్లిన్ ఉండవు ఆయిల్ ఏది ఎక్కువగా వేసుకున్న ఏవో భోజనాలు ఏవో వేసుకుంటున్నాడు చేసుకుంటారు పాపిలు అన్ని విధానం బిర్యానీలు ఇలాంటివి ప్రాణాయామం చేసి వాడు తినకూడదు తినకూడదంటే వాడు అలా తినకుండగా ఆ దిగుబట్టు కూర్చోవాలన్న అభిప్రాయం కాదు దాని మీద రుచిపోతుందంటే బిర్యానీ ఏం తింటాం ఎంత తినడానికి ఏముంది ఆయిలీగా ఉంటుంది ఇంత పొడుగు రైస్ ఉంటుంది అంతా కూడా నీళ్లు రైస్ ఉండదు దాని దాని మీద వంద రూపాయలు దక్షిణ పెట్టిన కూడా చిన్నడానికి యోగ్యంగా ఉండదు ఇల్లు చేసిన రైస్ డయాబెటీస్ వస్తుంది తింటే దాంట్లో ఏమో అసలు ఒకే ఒక్కరమైన జానం ఉందో కూడా పిండి పిండి పదార్థము మనం చిన్నప్పుడు ఎస్ఎల్సి పుస్తకాలు కావాలి పిండి పదార్థం ఉన్నప్పుడు ఏమీ లేదు లూప్రీస్ అనేది ఏమీ లేదు పిండి పదార్థం ఉంది ఆ పిండి పదార్థాన్ని పోస్తే ఆ లివరు హింస పడుతూ ఉంటుంది ఈ పిండి పదార్థాన్ని అంతా సెటర్ అయితే అలా చేసి చేసి చేసి ఎప్పుడో డయాబెటీస్ ఉంటుంది ఎందుకంటే ఆ పిండి పదార్థాన్ని ఏం తింటారు దాంట్లో ఈ చెక్క చెక్క అర్థం పర్థం వేసి దానికి మసాలా రంగులు వేసి ఏవో అది ఏమన్నా పిన రంగు పదార్థమైన నా అని ఈ రకమైనటువంటి దృష్టికోణాన్ని డెవలప్ చేస్తే మీకు అది మనం మిస్ అయిపోతున్నాం ఏదో అద్భుతమైన ఫుడ్ తినలేకపోతున్నాం అని అలాంటిది ఉండదు అలా అయిపోవాలి అంటే కానీ అలాగే దాన్ని ఒక నెట్ మీద ఓ కత్తి పెట్టుకుని ఉన్నట్టుగా ఉండకూడదు అలా ఫ్రీడమ్ వచ్చేసేయాలి ఈ డౌన్ పేర్ ఫలి నాట్ ఇంట్రెస్టి అనే ధోరణిలోకి వెళ్ళిపోవాలి సో దాంతో అలాంటి ఆహార నియమం గలవాడు అంతః కుంభకం చేసిన వాడు తట్టుకోగలుగుతాడు ఏ ఆహార నియమం లేనివాడు అంతఃంభకాన్ని అవాయిడ్ చేయటమే అది సంఘటన ఈ ప్రాణాయామం చేసేప్పుడు మీరు జపం చేసేప్పుడు మాల తిట్టేప్పుడు నడువు ఉంది ఉన్నా పర్వాలేదు నడువు నిలబెట్టి ఉంటే మంచిది అలా ఎక్కువసేపు నిలబెట్టలేరు మీరు కొంచెం ప్రాబ్లం వస్తుంది అందుకోసం నేను మీకు దాంట్లో ఉండే నేను పోలీసులు చెప్తున్నా నడువు ఉంది ఉన్నా మాల తిట్టేప్పుడు పర్వాలేదు మాల మీదేదైనా గాయత్రి జపం చేసుకుంటున్నారనుకోలేదు ఇలాగే నడు ఇట్లా కూర్చున్నట్టుగా కూర్చున్న చెప్పారు కానీ ప్రాణాయామ పరాయినా హరికి ఆ వేషాలు కుదరవు ప్రాణాయామైనా అంటే నిటారుగా కూర్చునే చేయాల్సి వంకర టెంకరగా చేయకూడదు నిటారుగా కూర్చుని సమము కాయశీరం ద్రీవం మనం ఒకసారి ఆ మాట గుర్తు చేసుకోవడం నిటారుగా కూర్చోవడం ఎంత సైత చేయకపోతే ఎంతసేపు చేస్తారు ఎడమ్ముక్కు కుడుముక్కు వచ్చేసి సోమా స్లాహా సోమా ఏదన్నా మనమా ఓ సార్లు చేయటం హోమం ఒక్కటే మూడు నాలుగు సార్లు చేయటం తర్వాత ఎడ మొక్కులు వస్తే సూర్యాయ స్వహా సూర్యాకరణ ఒక్కసారి హోమం మూడు నాలుగు సార్లు లీక్ చేయటం ఆ తర్వాత నిండా గాలి తీసుకుని ఇంకా ముక్కులు ఓపెన్ అయ్యారు నిండా గాలి పీల్చుకుని స్లోగా విడిచిపెట్టి ఇంకా చేత్తో సంబంధం లేదు స్లోగా విడిచిపెట్టి బయట కొంతసేపు బ్లాక్ చేసి పెట్టి హోల్డ్ చేసి పెట్టి ఇది బాహ్య కుంభకం ఈ మూడు మీరు చేస్తే ప్రాణాయామ పరాయణం అయిపోతారా తెలియదు అలా కొద్దిగా అభ్యాసం చేస్తారా చేయండి అభ్యాసం చేయండి నిటారుగా కూర్చోవడం కళ్ళు పెరితే ఉంటుంది ఇంటి దగ్గర మాత్రం కళ్ళు మూసి చేయండి ఇక్కడ నా చెప్పేదాన్ని చూడడం కోసం తర్వాత మీకు అర్థం తర్వాత కళ్ళు మూసుకునే చేయండి నిటారుగా కూర్చుని ఇది ప్రాణాయామ ముద్ర అంటారు ఇది వేళ్ళకి ఇంకొక ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది వీళ్ళు ఇలా పెడితే మొత్తం హ్యాండ్ లోన్ నిర్వర్తిస్తూ ఉంటాయి ఇదో ఫిట్ అవుతుంది అని అలా సిగ్నిఫికెన్స్ చెప్పచ్చు ఒక అందంగా కూడా ఉంది చూడండి కొంచెం కడక్ ఇలా పెట్టేప్పటికీ ఖరక్ ఉంది చేతికి ఆ కరక్ట్నెస్ రావాలి అలాగా ఉత్సాహంగా ఉండాల్సి ఉంటుంది అలా పైకి కాదు ఇలా తినేది ఇప్పుడు ఈ బొట్టనవేళ్ళతో ఈ కుడిముక్కు మూసేసి ఎడమ ముక్కుని పార్షల్గా మూసి అవసరమైతే మూస్తారు ఆదే కొండ మూసుకుంటే ఇదికేం మూస్తారు అదంతా ఇప్పుడు ఏం చేస్తారు అంటే గురికే టచ్ అయితే టచ్చింగ్ లో ఉంటుంది ఇప్పుడు మా కళ్ళు మూసుకుని నిమ్మడంతా తీర్చి విరిచిపెట్టడం నల్లగా తేల్చడం నల్లగా విడిచిపెట్టడం అభ్యాసం చేయండి ఇప్పుడు మీరు ఎడం ముక్కుతోటే తేల్చి ఎడముక్కు నుంచే విడిచిపెడతారు పుడిముక్కు క్లోజ్గా ఉంటుంది వచ్చిన తర్వాత ఇప్పుడు తీల్చేపుడు సోమాయ స్వాహ అని భావన చేయాలి మీరు సో సోమదేవత కొరకు హోమము చేయుస్తున్నాను దేన్ని హోమం చేస్తున్నారో తెలుసా మనస్సుని మనస్సు అనే ఇంద్రియాన్ని ఇమోషన్స్ స్టేట్ ఇమోషన్స్ యొక్క సీట్ ఆఫ్ ఇమోషన్స్ మనస్సు హోమం చేసేస్తారు ఆ సోమదేవత కొరకు దాన్ని సమర్పించేస్తున్నారంటే ఇంకేదో మనస్సు నీది కాదు మనస్సు సోమదేవతది దాని విడిచిపెట్టేప్పుడు సోమ ఏదన్న మమ అంటే ఈ మనస్సు నాది కాదు సోమదేవతది అని అనుకుంటారు అలా రెండు మూడు సార్లు హోమాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి తీరికేప్పుడు సోమాస్వాహ సోమాదన్న నా మనస్సుని నేను సోమదేవత కొరకు సమర్పించిన సోమదేవత వెన్నెలనే సకల ప్రాణులపై ఎలా సమానంగా ఇస్తాడో అదేవిధంగా నేను కూడా సర్వమును రాగద్వేషరహితంగా తీసేందుకు ప్రయత్నం చేస్తాను అని అభిప్రాయం అల్టిమేట్గా అది గోలు సోమాహ ఆ సోమా ఇప్పుడు ఎడముక్కును క్లోజ్ చేసేసి అంటే ఇప్పుడు చేస్తున్న ఆ రౌండ్ పూర్తి చేసేసాక తేల్చడం విడిచిపెట్టడం అయిపోయిన తర్వాత ఎడముక్కును క్లోజ్ చేసేసి కుడుముక్కుతో తీల్చి విడిచిపెట్టడం ప్రారంభం చేయండి మెల్లగా తేల్చటం సిల్క్ థ్రెడ్ లాగా పేర్కాలి విడిచిపెట్టేప్పుడు కూడా స్లోగా విడిచిపెట్టాలి అంటే విడిచిపెట్టడం అనేది ఎంత స్లోగా ఉంటుందంటే నేను ఆ విడిచిపెట్టడాన్ని ఒక సౌండ్ చేసి నేను చూపిస్తాను మీకు అర్థం స్లోగా విడిచిపెట్టారు కంటిన్యూ చేయండి కళ్ళు మూసుకొని స్లోగా తీర్చి స్లోగా విడిచిపెడతారు రీధులు సెట్ అయిన తర్వాత ఇప్పుడు హోమో సూర్యాయ మీ వ్యా ఏదన్నామ్మ నా చూపుని చూపు శక్తి గొప్ప శక్తి ఆ శక్తిని ఆ సూర్యదేవత కొరకు సమర్పించుకున్నాను అంటే సూర్యదేవత ఎలా సకల ప్రాణులను సమదృష్టితో చూస్తూ ఉంటాడో నేను కూడా ఆ సమదృష్టిని అలవరుచుకుంటాను సూర్యదేవతకి మిత్రుడు అని పేరు ఆ మిత్రుని యొక్క దృష్టి మైత్రితో కూడిన దృష్టి ఉంటుంది స్నేహభావంతో ప్రేమభావంతో కూడిన దృష్టి నేను అటువంటి మైత్రి దృష్టితో సకల ప్రాణులను చూస్తాను ఆ అలా చూడడం పేరే హోమం సూర్యుడికి సమర్థంగా ఉంటే అలా చూడలే కాబట్టి ఆ భావనని మనస్సులో పెట్టుకుని ఆ భావన సూర్య శ్వాసాన్ని హోమం చేసి సూర్యాయేదన్నమమా అని త్యాగని భావన చేయాలి పేటీసి ఒళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చొని అలా గాలిని స్లోగా తీలుస్తూ ఉండడం విడిచిపెడుతూ ఉండడం ఇది పేత్తోటి సహాయమే లేకుండా నార్మల్గా స్లోగా తీరుస్తాం మళ్ళీ స్లోగా విడిచిపెడతాం పీల్చేపుడు విడిచిపెట్టేప్పుడు మనస్సు చెదిరిపోకుండా ఉండడం సెన్స్ ఆఫ్ టచ్ స్పర్శని చూస్తూ ఉండాలి పీల్చేప్పుడు స్పర్శ విడిచిపెట్టేపుడు స్పర్శ స్పర్శ ఎక్కడో తెలుస్తుందండి కేవలము నాసికాగ్రము నుండు ముక్కు పుటములో చిగురున ఆ స్పర్శ ఎక్కడ పట్టుకోవాలి పట్టుకుని అక్కడ ఆ మనస్సుని కట్టేసేయాలి అలా స్పర్శని పరిశీలిస్తూ పిలుస్తాం మళ్ళీ స్పర్శని పరిశీలిస్తూ విడిచిపెట్టాం స్పరిశంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది అంత సూక్ష్మమైన స్పరిశని మనస్సుతో పరిపించేప్పుడు ఆ మనస్సుకి ఆ సూక్ష్మత్వం వస్తుంది ఆ పాయింటెడ్నెస్ షార్ప్నెస్ వస్తుంది ప్పుడు గాలిని హృదయంలో ఉండే పరమేశ్వరుని కొరకు హోమము చేస్తున్నాను విడిచిపెట్టేపుడు గాలిని సర్వ విశ్వపునందు వాయు రూపంగా వ్యాపించి ఉన్న కొరకు హోమము చేయుస్తున్నాను అంటే ప్రాణశక్తిని విడిచేది ప్రాణశక్తే విడిచిపెట్టేది ప్రాణశక్తే కదా ప్రాణశక్తిని హృదయ లోపల ఉండే పరమేశ్వరుని కొరకు సమష్టి రూపంగా సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని కొరకు నేను హోమం చేసేస్తున్నాను అంటే ఈ ప్రాణశక్తిని అహంకారము యొక్క అంటే స్వార్థము యొక్క ప్రయోజనం కోసమే కాకుండా సమష్టి హితం కోసం ఇతరుల క్షేమం కోసం ఈ ప్రాణశక్తిని నేను వినియోగిస్తాను ఈశ్వరుని అనుగ్రహం ఉన్నంత వరకు ఈ ప్రాణశక్తిని సమష్టి హితం కోసం నేను సమర్పిస్తున్నాను అది హోమం ఇప్పుడు గాలి పీల్చి వినించి పెట్టడం అయిన తర్వాత మళ్ళీ తేల్చడానికి కొంత గ్యాప్ ఇవ్వాలి ఆ గ్యాప్ లో మనస్సు ఉండదు నేను అనే అహంకారం ఉండదు నా చేత చూడబడే జగత్తు అనే భేదం ఉండదు కేవలము ద సెన్స్ ఆఫ్ బీయింగ్ తప్ప ఇదేమీ ఉండదు ఆ గ్యాప్ ఈ ప్రాణశక్తిని నేను హోమము చేయిస్తున్నాను ఆ గ్యాప్ చేత నిర్దేశించబడే చైతన్యంలోకి సత్ సద్రూపంలోకి ప్రాణశక్తిని అవును oh, రౌండ్ పూర్తి చేసి నెల్లగా అందులో తరం ఈ ప్రాణాయామం చేసినట్లయితే వెంటనే రెండు దృష్ట ప్రయోజనాలు మనకు కనపడతాయి వెంటనే ఎమీడియట్ ఒకటి ఏంటంటే ఇన్నర్ ఆర్గమ్స్ అన్ని మసాజ్ అయిపోతాయి మనకి తెలిసిపోతూ ఉంది అవి మసాజ్ చేసినట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది నెంబర్ లంగ్స్ ఎక్స్టెండ్ అవుతాయి రిబ్కేజ్ ఎక్స్టెండ్ అవుతుంది ఇన్నర్ ఆర్టెన్స్ స్టమక్ మసిల్స్ మజి మజ్లాజ్ అవుతాయి ఆ డయాస్ఫరమ్ మసాజ్ అవుతుంది ఈ ఎన్నర్ ఆటెన్స్ మసాజ్ అయ్యే ఉపాయం మరొకటి లేదు ఇది ఉందివే ఇది ఒక ప్రయోజనం రెండవ ప్రయోజనం మనస్సు పవిత్రమైన మీకు మనస్సులో ఏదైనా చింతలు శోకాలు దుఃఖాలు గొంగలు ఉంటే అవన్నీ పోతాయి వస్తాయి ఎంతసేపు పోతాయన్నది అది మీ యొక్క ఆ మెస్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది వైరాగ్యము వివేకము వీటి మీద ఆధారపడి ఉంటుంది ముందు అసలు పోతాయి పోతాయి కాబట్టి మళ్ళీ ఎప్పుడు వివేక వైరాగ్యాలు తక్కువగా ఉంటే మళ్ళీ పోగడో తయారవుతాయి మళ్ళీ ఎవరితోటో దెబ్బలాటో లలితో వెళ్ళను ఇలా అన్నా అలా అన్నా నేను మొదలుంటాయి వివేక వైరాగ్యాలు నిండా ఉన్నాయనుకోండి ఇంక అసలు మళ్ళీ వెనక్కి వచ్చే సందర్భం లేదు ఎప్పుడైనా పొరపాట్లు వెనక్కి వచ్చినా మళ్ళీ మొన్నడు ప్రాణాయామం చేసినప్పుడు పోతాయి అలాగే స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ అది అభ్యాసం చేయాలి అది అభ్యాసం చేస్తే ఏమవుతుంది మన నిజ జీవితంలో మన సంసారం ఉంటుంది తొంభై తొమ్మిది శాతం సంసారం ఉంటుంది ఇది అభ్యాసం మనం చేయడం ప్రారంభిస్తే ఇది ఒక శాతం ఇది ఉంటుంది ఒక శాతం కూడా ఎక్కువ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం సంసారం ఉంటుంది ఇది పాయింట్ వన్ శాతం ఇది ఉంటుంది కానీ మీరు దీన్ని బాగా అభ్యాసం చేసి సంసారంలో కొంత ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకుంటూ నివృత్తి ప్రధానంగా జీవిస్తూ అంటే నివృత్తి ప్రధానంగా అంటే క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉండటం మంచి ఆధ్యాత్మిక గ్రంథాలని ప్రేమతో అధ్యయనం చేయటం తర్వాత కొద్ది సమాజ సేవ కొద్ది గొప్ప ఎంత సోషల్ సర్వీస్ మీనింగ్ఫుల్గా సమాజ సేవ చేయటం సో ఈ విధంగా ఈవేళ నేను అరవిందరావు గారు కలిసి హాస్టల్కి వెళ్ళాను అక్కడ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు వాళ్ళ దూరం ఆయన చాలా సంతోషించారు నేను గమనించలేదు ఆయన బాగా గమనించారు ఆయన ఏమన్నారంటే వీళ్ళందరూ రిటైర్డ్ పీపుల్ అలాగే కొంతమంది ఉద్యోగం చేసి రిటైర్ కొంతమంది బిజినెస్ రిటైర్ అయ్యారు అందరూ రిటైర్డ్ అయ్యారు రిటైర్మెంట్ అయిన వెంటనే వాళ్ళు ఏమో ఒక వ్యాపకం పెట్టేస్తున్నారు ఏటా వ్యాపకం దాన్ని డేటా క్లాసులు అటెండ్ చేయటం అక్కడ హాస్టల్కి సేవించారు అంటే వాళ్ళు ఇల్లు హాస్టల్ గురించి మనం కట్టేవారు పేరు కానీ మనం ఏం కట్టాం అదే హాస్టల్ వాళ్ళదే మనం ఫైనింగ్లో ఏం చేయగలుగుతాం ఏమీ చేయలేదు బిల్డింగ్ మొహం నిలబెట్టాం అక్కడ విద్యార్థులను వాళ్ళే మనకు వస్తారు వాళ్ళకి సేవ వాళ్ళే చేస్తారు భోజనాలు వడ్డీ వాళ్ళే చేసుకుంటారు ఇంకొక పేరు మంది వర్క్ అంటారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ఇదే పని బీదా క్లాస్కి వస్తారు హాస్టల్లో ఇంట్లో చిన్న చిన్నగా చిన్న పనులు ఎవరు చేసుకుంటారు ఇంక వేరే బిజినెస్ మ్యాన్ ఎంత అద్భుతమైన వ్యాపకం పెట్టుకున్నారో చూడండి వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయి ఇవి ఎక్కడున్నా ఏమి కోకండి తర్వాత ఏం చేయాలి టీవీ చూడాలా లేకపోతే సినిమాకి వెళ్ళాలా లేకపోతే ఎక్కడికైనా బంధువుల ఇంటికి వెళ్ళాలా ఏం చేయాలి ఏమీ ఉండదు అంటే సో ఒక చిన్న సేవా కాదు తర్వాత ధ్యానము ఒక ఆధ్యాత్మికమైన సాధన ఇలా చేసుకుంటూ ఉండటం చేసుకుంటూ ఉంటే ఎప్పుడో ఆ మృత్యు వచ్చి అన్నీ అందరూ మృత్యు కోణంలోకి ఆ మృత్యు వచ్చి ఆ పని పూర్తి చేస్తుంది అక్కడికి మనకు అర్థమ్యం మనం పూర్తి చేస్తే మిల్లుని దేవుడు తీసుకుంటారు అనే ఒక పెద్ద వైరాగ్యం అంటారు సేవాభావంతో సమర్పణ భావంతో అదంతా కూడా అభ్యాసం చేయాల్సి ఉంటుంది అది అభ్యాసం చేయగా చేయగా చేయగా ఈ సంసారం తొంభై తొమ్మిది ఉన్నది తొంభైకి వస్తుంది ఈ నిష్ఠ ఆత్మనిష్ట అంటారు తొమ్మిది చేస్తుంది ఆత్మనిష్ట అదే ఆత్మ అంటారు అదే ఆత్మనిష్ట అంటారు న్యసన్యస్థ సంకల్ప యోగీ భవతి కక్షణ అన్నారు సంకల్పడు శ్రీకృష్ణుడు గీతాధ్యాయుడు ఆరో అధ్యాయంలో సంకల్ప త్యాగం చేయని వాడు యోగ వాడు తలకి వాడు ఎవడైనా కక్షణ కక్షణానం గఖనానందుకే సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు కూడా ఆయన కక్షణ అంటే ఎవడైనా ఎవడైనా అంటే గృహస్థుకి వీడు సంకల్పాలను త్యాగం చేయలేదని కంప్లైంట్ చేయదు ఎందుకంటే గృహస్థు అంటే ఏవో సంకల్పాలు ఉంటాయి గృహస్థాశ్రమం నడిపించాలి కదా ఏ సంకల్పం లేకుండా ఇలా నడిపిస్తాడు కానీ సన్యాస అయినా సరే వాడు సంకల్పాలను త్యాగం చేయకుండా ఇంకా సంకల్పాలను పెంచుకుంటూ పోతే సంకల్పం అంటే సంకల్పాలను బట్టి క్రియ సంకల్పం క్రియ ఉపయోగిస్తుంది సంకల్పం చేయడం నేను ఇంకో రెండు బిల్డింగ్ కడతాను సంకల్పం ఏం సంకల్ప వీడు ఏం సన్యాసం చేసినట్టు సన్యాసం అంటే సన్యాస్తు సంకల్ప సన్యాసం చేయాలి న్య సం సంకల్ప యోగిమతి కష్టన సంకల్పాలను సన్యాసం చేయటం ఇప్పుడు మీరు ధ్యానం చేస్తే అక్కడ సంకల్పాలు ఏమయ్యాయండి సన్యాసం అయిపోయింది హోమం అయిపోయా భోబులకి తీలుస్తున్నప్పుడు కుడి ఎడముక్కుతో తీలుస్తున్నప్పుడు సంకల్పం హోమం చేసింది సార్ కుడి మీకు ఇంకా సంకల్పాలు ఏమి ఉండవు అక్కడ సంకల్పాలన్నీ త్యాగం చేసింది సార్ చిన్న చిన్న విండో పది నిమిషాలు సంకల్ప త్యాగం దాని మహిమానులకు అవగతమైంది ఆఖరి ఏ స్టేజ్కి వస్తుందంటే రోజులో టెన్ పర్సెంట్ సంకల్పం లేకుండా ఉంటాడు తొంభై శాతం సంకల్పాలు ఉంటాయి చాలు వాడి కృతార్థమైపోయి ఉంటాయి చాలు ఎందుకంటే వాడికి అర్థమైపోతుంది ఏమని ఈ సంకల్పాలు వాటి వల్ల వచ్చే వ్యవహారం నిత్యాన్ని తెలిసిపోతుంది ఎందుకంటే ఈ గేమ్స్ దిక్సేషన్ ఇన్ ది రియాలిటీ ఆ సంకల్పరహిత స్థితిలో రియాలిటీ ఏదైతే ఉందో దాంట్లో వాడికి ఒక పట్టు దొరుకుతుంది yes being what i am And i am patan durvathu aa sthiti lo unna varu sansarane sambandhina sankalpalu sirna chittaga chethina that doesn't happen indukante we know when it is all mithya sankalpa unnapudu aapku sthroopule sankalpam lenapudu aapku sthroopule adeda miga maga ga unnapudu bangaram ade maga ga lenapudu bangaram adu ondha sthiti lo maga ga unda cheyina abhyandramu దానికోసం దాన్ని కరిగిన చేసి బంగారం చేసే కలర్ అలా ఉండొచ్చు నో హార్ నో హార్జ్ రాంగ్ యాడ్ యూ డోంట్ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఎక్ వాల్యూ ఫర్ ఎట్ షేప్ అండ్ ఇట్స్ వాల్యూ ర్గ్నమెంట్ రాంగ్ వాల్యూ ఆ రాంగ్ వాల్యూ లేనంత వరకు మ్యాటర్ ఇట్ డెజన్ ఒక యంగ్ ఈ బంగారు గొలుసు చూడండి అది మెల్ల వేసుకుని గోల్డ్ చెయిన్ ఆ బటన్ చొక్కా బటన్లు రెండు బటన్లు మూడు బటన్లో ఉంటాయి ఆ బటన్లు ఉప్పేసి ఇలా కూర్చొని పాఠం వచ్చిన ఫిజిక్స్ పాఠశాల ఎలా ఉంటావు తెలుసా మీకు అప్పుడు మనస్టార్ ఏమన్నారంటే అంత మరీ అహంకారం పెట్టుకోక ఆ వైట్ చెస్ట్ నీకు మీ అమ్మగారు ఇచ్చారు ఆ మెడలో ఉండే గొలుసు మీ ఇచ్చారు నీకేమీ లేదు సంజ కూర్చొని అంటే అహంకారం ఉంటుంది సో రాంగ్ వాల్యూ ఫర్ గోల్డ్ సేటువంటి అంటే ఆయన దేవి స్వరూపుడు అనే ఒక భావన తోటి అలాగే ఏదో ఉపాసన ఉపాసకులు అలాగే ఉంటారు ఉపాసకులు ఉపాసనంటే అలాగే ఉంటుంది అదంటారు సో యాజ్ లాంగ్ యాజ్ రాంగ్ వాల్యూ ఫర్ ది ఆర్నమెంట్ మీ మనసులో లేదనుకోండి ఆర్నమెంట్ నా అవతలు బాగా వచ్చారు నేను కన్ ప్లస్ లోంది ఇట్ ఎజెంట్ హర్టీ రాంగ్ వాల్యూ ఉంది అనుకోండి ఇట్ హర్ైండ్స్ ఇప్పుడు నేను దృష్టాంతం చెప్పాను సరే రాంగ్ వాల్యూ మ్యాక్స్ సబ్జెక్టు కూడా రాంగ్ వాల్యూ అని అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది అయితే ఎందుకండి ఉర్జ బంగారాలు కిరీటాలు ఎందుకు అనవసరం కదా ఇవన్నీ మనం కల్పించుకున్నాం చదివి అంటే ట్రైనింగ్తో ఇంట్రెస్ట్ పబ్లిక్ ఏదో ఇంట్రెస్ట్ అనవసరం అని అనిపిస్తుంది ఎందుకు ఇవన్నీ జవాహరి తర్వాత చీర కట్టడం ఎందుకు అనవసరం కాదు అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెళ్ళిపోతాం మామగా పని చేయట్టుకుంటున్నారు సర్మ లేదు చాముండే మంత్రం జపని చేయలుచుకుంటే జపది చేయొచ్చు తప్ప ఏమో ధనం చీరే కట్ట వేస్తాం లేదు చీర కట్టే జాయితే అలాంటి వేషాలు వేస్తాం చీర కట్టడాలు తర్వాత దజంత కన్నీ ఉంది అదేవి శోభగా లేదు కానీ సోహదర్ లేదని నేను మీరు అనుకుంటున్నాం అదే సోహరం అనుకునే వాళ్ళు లక్షలాది భక్తులు ఉంటారు అదంతా స్పెషల్ గోల్ అది దాని గురించి చెప్పాలంటే ఉపాసన అంతా భేద ఉంటుంది అంతా కూడా కైండ్ ఆఫ్ సూపర్ ఈగో కింద ఉంటుంది అదేమో మరి దాని గురించి మనకు తెలియని ఫీల్డ్ కనుక ప్రాణాయామ పరాయణ ఎదుగు ఏదైనా సరే మీరు నేను చేయగలిగేది ఏదైనా ఉంటే అది ఉపయోగపడుతుందండి అది ఎందుకు వచ్చింది మీరు నేను చేయగలగాలి కొంత వివేకం వైరాగ్యం అన్నది అవసరం అది అవసరం లేదని ఎవరిలో చెప్పడం వివేక ఉండాలి మన మనకు ఉపయోగపడాలి ఉపయోగపడడం అంటే మహిమలు అవయో కల్లా ఉపయోగపడాలంటే మన శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యం బాగుండదు మన మనస్సు బాగుండాలి శరీరం బాగుండాలి సుఖముఖాలను తట్టుకుంటాం పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ శరణాగతి చేసి దేహాన్ని చాలించటానికి ఓ చిరునవ్వుతో దేహాన్ని చాలించడం అంటే వాడు మునుగడే అలాంటి సామాన్యులకు ఉపయోగపడి వేదాంతం భగవద్గీత చెప్తుంది కానీ ఇలాగంటి ఇలాగంటి ఎక్సోటిక్ థింగ్స్ ఎనిజ్మాటిక్ థింగ్స్ అవి ఏమిటో మనకి తెలీదు పెట్టదు వాటిని ఎలా వర్ణించాలో తెలీదు ఐడోంట్ నో ఐ డోంట్ వాంట్ సే ఇట్ ఆల్ హంబర్ ఐ సే ఎక్సోటిక్ అండ్ ఎనిజ్మాటిక్స్ అర్థం కానీ సమాచారం అంటే దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు అదంతా తీసేసి ఇగిలిపిటేషన్ అంటే దాంతో దివి ఇంత లోతుల్లాగా వెళ్ళలేదు ఈ చేర కట్టడం లెవెల్కి వెళ్లకుండానే చేరకట్టడాలో అలాంటి వేషాలు అసలు ఎక్కడ అసలు ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు ఎప్పుడే మేము చూసాం మహాత్ముని ఎంత కొండంత మహాత్ముని చూసాం కానీ ఇలాంటి వేషాలు ఎవరు వేరు ఇవన్నీ కూడా ఈ వాటగారులు ఇప్పుడు ఆ అపానే జుఃపతి ప్రాణం ప్రాణే పానం తాపరే ప్రాణపాన గతి పరాయణ భాషంటారు చూద్దాం కంటిన్యూ అవుతున్నాం అపారేన వృత్తిపతి ప్రాణం ప్రాణవృత్తి పూరకాక్షం ప్రాణాయామం కువంతీత ప్రాణే అపానం తపరేతు రేచకాఖ్యం ప్రాణాయామం కుతత్ ఇప్పుడు గాలి పీందా పీల్చుకోవటం పూరకము అదో హోమం పూర్తిగా ేక్షకము అది ఇంకో హోమం వాటిని ఆ చెప్పిన పద్ధతి కొంచెం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది నిండా పీల్చుకోవడాన్ని అపానములో ప్రాణమును హోమము చేయిస్తున్నారు అని వర్ణించారు నిండా తీల్చుకోవడం అంటే అపానండి అపానే మీరు నిండా తీల్చుకోవాలంటే ప్రయర్ కండిషన్ ఏంటండి దాని విడిచిపెట్టాలి విడిచిపెట్టకుండా నిండా ఎలా పీల్చుకుంటారు కాబట్టి ఇది విడిచిపెట్టడం అనే ప్రాణాన్ని నిండా తీల్చుకోవటం అనే అపానంలో హోమం చేస్తే అక్కడికి గుండె నిండింది అదే ఊపిరితిత్తులు గాలితోటి శుభ్రంగా నిండింది అది హోమం అయింది అపానే దృష్పతి ప్రాణం ఇంకా రేచకం చేశారు రేచకం అంటే గాలిని పూర్తిగా విడిచిపెట్టేశారు విడిచిపెట్టేశారంటే సో దేనికోసం విడిచిపెట్టారు మళ్ళీ తేల్చటం కోసం విడిచిపెట్టారు కాబట్టి ఈ విడికి పెట్టుత అనే ప్రాణము నందు అపానము అంతకుముందు నిండా తేల్చబట్టే మీరు విడికి పెట్టడం అనేది సంభవం అయింది కాబట్టి విడిచిపెట్టుటకు ముందేముంది అపానమున్నది కాబట్టి అపానమును ప్రాణంలో హోమం చేశారు దాన్ని రేచకము అని లభించాలి మనం భ్రమపడి రివర్స్గా చెప్పుకునే అవకాశం ఉంటుంది కానీ అలా చెప్పకూడదు భాష్యకారులు అలా చెప్తే అలాగే చెప్పాలి ఎందుకంటే ఆయన యోగ శాస్త్రంలో ఈ ప్రాణాయామానికి సంబంధించినటువంటి గ్రంథాలన్నీ స్టడీ చేసి చెప్తున్నమాట ఇట్స్ ఓన్లీ టెక్నికల్ ఇప్పుడు అపానే ప్రాణం ప్రాణే అపానం రంగు అనేసాడు ఆయన అపానం అంటే విడిచి ప్రాణం అంటే విడిచిపెట్టడం దట్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ ఇప్పుడు ఉచ్ ఈస్ ఉచ్ అన్నది మనం వర్క్అవుట్ చేసుకోవాలి ఆ విడిచిపెట్టిన దానిని తేల్చడంలో హోమం చేసింది పీల్చిన దానిని విడిచిపెట్టడంలో హోమం చేసింది తీల్చిన దాన్ని విడిచిపెట్టడంలో హోమం చేసేమో అంటే అపానాన్ని ప్రాణంలో హోమం చేసింది విడిచిపెట్టిన దాన్ని తేల్చడంలో హోమం చేసేమో అంటే ప్రాణాన్ని అపానంలో హోమం చేసిన కాబట్టి ప్రాణాన్ని అపానంలో హోమం చేస్తే పూర్వకమైంది అపానాన్ని ప్రాణంలో హోమం చేస్తే రేచకమైంది అదన్నట తీలిస్తే ఒక హోమం అయింది విడిచిపెడితే మరో హోమం అయింది ఓకే అది విషయం ప్రాణాపానగతిద్ధ్వా ముఖనాసికాభ్యాం వాయోర్నిర్గమనం ప్రాణస్ గతి తద్విపర్యణ అధోగమనం అపానస్ గతి ప్రాణాపానగతిద్ధ్వా చూడండి ప్రాణమోంటే ముకు ముఖ నాసిక ఒక నాసిక ద్వారా అప్పుడప్పుడు కొన్ని ప్రాణాయామాల్లో నోటి ద్వారా కూడా దాడిని విడికి పెడతారు శీతలి ప్రాణాయామం ఉంటుంది శీతలి ప్రాణాయామం ఎలా చేస్తారంటే ఈ నాలుకని ట్యూబ్ లాగా మరుస్తారు ఇలాగా ముందు గాలికిస్తారు అని విడిచారు ఇంటికి పెడితే స్వరపేటికంతా కూడా తల్లబడి తర్వాత మీకు స్వరపేటిలో ఏదైనా మా దగ్గర సేపు మా క్లాంగంలో అయితే కొంచెం శ్రమను పెంచుంది అనుకోండి తగ్గుతుంది శీతలు ఇక్కడ ఎత్తుగా ఉందనుకోండి హాల్స్ దాడి ఇక్కడికి లేరు ఈ హాల్స్ లో ఏముంటుంది షుగర్ చీప్ క్వాలిటీ షుగర్ ఉంటుంది అంతే కదా చీప్ క్వాలిటీ కన్సెప్ట్ షుగర్ వేస్తాడో చీప్ క్వాలిటీ షుగర్ వేసుకుంటే షుగర్ పారేస్తాడు షుగర్ వేసానంటే ఈ రోజు లేదు షుగర్ అనవసరం కదండి షుగర్ తర్వాత ఈ పెర్ఫ్యూమ్ కొంత ఘాట్ ఇచ్చేటువంటి పెర్ఫ్యూమ్ ఉంటుంది దానికి ఏదో పేరు నా మెంథాల్ ఆ మెంథాల్ వేసేస్తాడు మెంథాల్ ఈజెన్ ఆర్గానిక్ ఎనీ ఫుడ్ వాల్యూ దానికి ఫుడ్ వాల్యూ లేదు ఏదైనా ఒకసారి తానుమూలంలోనూ వాళ్ళు వేసేదంటే అది భోగం కోసం వేసింది కానీ ఫుడ్ వాల్యూ కోసం వేసింది కానీ మెంటాల్ తినమని ఎవడు చెప్పాడు ఎందుకు మెంటాల్ ఎందుకు తినాలి ఇసుక ఇసక తింటావా తినా ఎందుకు దానికి ఫుడ్ వ్యాల్యూ లేదు మెంటాల్ ఎందుకు తినాలి అంటే అది ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది కూలింగ్ ఎఫెక్ట్ ఎందుకు చాలా వాలటైన్ గా ఉంటుంది నేను నోట్లో వేసుకోగానే ఆ కంఠమైన ఆలుకాయ ఇవన్నీ కూడా చల్లగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది చల్లటి గాలి తీసుకున్నట్టుగా కూడా ఫీల్ అవుతుంది ఆ కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది కూలింగ్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చిందంటే చిత్తాం కదా ఇట్స్ వెరీ వాళ్ళ ఫైల్ అందుకంటే ఏ ధర్మం ఉంది అది కొంత నింగితే కావాల్సినంత కూల్ అవుతుంది ఇంకా ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ అవుతుంది అది చాలా టాక్సిక్ గా ఉంటుంది అది తట్టుకోలేడా ఇంకొంచెం ఒకసారి వేస్తే రామ్మోహం వేస్తే ఆ కూలింగ్ ఎఫెక్ట్ కోసం ఎవరికి ఇచ్చి వదిలి సో అనవసరం కదా అన్నీ అనవసరం కాబట్టి కంఠానికేదైనా తేడా ఉంటే సో ఆయుర్వేద గూలికలు ఏవో మిరియాల గూలికాలు ఏదో అది కానీ లేకపోతే హాట్ వాటర్ వామ్ వాటర్ వామ్ వాటర్ పక్కన పెట్టుకుంటే కొద్ది కొద్దిగా స్టిక్ చేస్తే మీరు లేకపోతే చేతల ఈ ప్రాణాయామం ఒకటి చేసుకుంటారు అలా అక్కడికక్కడ రిపేర్ చేసుకోవాలి తొమక్కను డిస్టర్బ్ చేసి కంఠాన్ని రిపేర్ చేయకూడదు తొమ్మకు డిస్టర్బ్ చేయకుండా కంఠాన్ని రిపేర్ చేయడం సో ఈ విధంగా ముఖం గాలి విడిచిపెట్టడము ముఖంబట గాలి విడిచిపెట్టడము దీని పేరు ప్రాణం ఏమండి ఇది ఈ విడిచిపెట్టడంలో ఎలా విరిచి పెడతారు పశువులు అయితే సిరియస్క్ గా ఉంటాయి అడ్డంగా ఉంటాయి మనిషి అయితే ఇలా నిటారుగా ఉంటాడు కాబట్టి ప్రాణం అంటే ఊర్ధ్వగతిలో ఉంటుంది కింద నుంచి పైకి వస్తుంది అపానము అంటే అధోగతి పై నుంచి తిందది దాన్ని తీల్చినప్పుడు పైన ఉన్నది లోపలికి ఇలాంటి డౌన్ వెళ్తుంది కాబట్టి అది అపానము కాబట్టి ఈ ప్రాణ అపాన గతులను రెండింటినీ ఆపేశారు తేల్చడం ఆపేశారు అంటే బాహ్య కుంభకము అంటారు తర్వాత విడిచిపెట్టడం ఆపేశారు అంతః కుంభకము ఈ రెండు కుంభకాలు కూడా ఏం చేస్తాయంటే మనస్సు యొక్క చలనాన్ని ఆకరిస్తాయి వాటిని హోమాలుగా మనం క్రితం కదా బాష్్య కుంభకం అంతః కుంభకాన్ని నేను రికమెండ్ చేయను ఎందుకంటే యోగులు దాన్ని డెసిస్కి చేశారు వద్దని సలహా ఇస్తారు ఎందుకంటే అంతః కుంభాన్ని కొంచెం నియమాలు అవి పాటించాలి మన బ్రహ్మచర్యము ఆహార నియమం అవి పాటించాలి కారణం ఏమిటంటే మీరు రెండు గాలిని తీర్చినప్పుడు ఊపిరితిత్తులలో టూ టూ త్రీ అట్మాస్ఫియర్స్ ప్రెషర్లో గాలి జమ అవుతుంది ఆ ప్రెషర్ని అలాగే హోల్డ్ చేయకుండా ఉంటే మళ్ళీ గాలి వచ్చేస్తూ ఉంటుంది ఇంక్లిబ్రియం నడుస్తూ ఉంటుంది కానీ అక్కడే హోల్డ్ చేసేసి కూర్చున్నారనుకోండి బాగా బాగా పీల్చి హోల్డ్ చేసేసారనుకోండి టూ టూ త్రీ అట్మాస్ఫియర్స్ ప్రెషర్ ఉంటుంది ఈ ప్రెషరు ఈసో ఫైవర్స్ ద్వారా ఇక్కడి నుంచి పైకి దాని ఎఫెక్ట్ చూపించడం దాన్ని ఆ పైకి అంటే దాని దారిలో ఏమున్నాయి నీకు నోరుంది అది మూసేసి పెట్టారు నీకు అది మూసేసారు ఇంకేమున్నాయి దాని దారిలో కర్నూలు ఉన్నాయి బ్రెయిన్ ఉన్నాయి ఆ ప్రెషర్ అక్కడికి తగుతుంది అయ్యి తగలకూడదు చాలా సూక్ష్మంగా ఉంటుంది ప్రాణం ఉంటే ఇట్ ఈజ్ లైఫ్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ వేరే లైఫ్ ఏం లేదు మీరు తీర్చిగాలి ఇంటికి పెట్టి కానీ లైఫ్ అది ఎప్పుడైనా ఆత్మ వస్తుంది తెలుస్తుంది ఆ లైఫ్ అనే మాటకు అర్థం నిజంగా దట్ ఈజ్ లైఫ్ లైఫ్ అంటే మనం ఏదో అనుకుంటాం ఏదో లక్ష తొంభై ఊహలు చేసుకుంటాం లైఫ్ అంటే ఉద్యోగం సంద్యోగం భార్యాత్రలు ఇవన్నీ లైఫ్లో భాగం అనుకుంటాం అవన్నీ కల్పనలు ఇగో ఇది లైఫ్ అంటే అలా దీంతో ఇలా వినిపించి లైఫ్ ఇవన్నీ మనం తర్వాత జత చేసుకున్నాము కాబట్టి ఈ ఈ ఈ ప్రాణశక్తి వెళ్ళి ప్రెషర్ పైన పెడుతుంది అది పైకి ప్రెషర్ వెళ్ళద్దు కంటికి బ్రెయిన్కి వెళ్ళొద్దు ప్రెషర్ అందుకోసం ఏం చేస్తారు ఇక్కడ ఉండ ఒకటి ఉంది ఆ ఉండని లవేసిస్తే అంటే కూలిగేది కానీ జాలంధర బంధము అని అంటారు జాలం నాకు తెలీదు జలంధరలు మహర్షి పేరు మీద వచ్చిందా లేకపోతే జలంధర ఇక్కడ లావాజలాన్ని కొంతది నొక్కు అనే పేరు మీద వచ్చిందా ఆ జాలంధర బంధాన్ని వేస్తారు అంటే ఈ ఉండ ఎంత లేదు ఫోర్ ఇక్కడ ప్రెసర్ ఇక్కడే ఉంటుంది ఇక్కడ ప్రెసర్ ఏమీ కాదు ఆ బంధం వేసేసి కుంభకం చేయాలి మంచిగా కానీ ఇవన్నీ కాంప్లికేషన్స్ ఎందుకండి ఎందుకు ఇంత కాంప్లికేషన్స్ కదా ఇలాంటి వాటర్లో ఎక్కువ ఉంది మనం తెలుసుకుందుకు బయలుదేరేం ప్రాణాయామం యొక్క అంశులను చూడడానికి బయలుదేరలేదు మనకి ప్రాణాయామం ఉంటే ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ నీమ్స్ అండి అడ్సైతే ఇక్కడ సైకిల్ అడ్డు తీసుకుంటాం అక్కడికి పక్కన వెళ్ళిపోయే ఐదు కిలోమీటర్లు అక్కడ ఆ సైకిల్ అప్లెట్టేస్తాం అయిపోయింది ఉంటారు ఆ సైకిల్ నడిస్తే చాలు దాన్ని ఉంటే అలంకారాలు అది సంథింగ్ లైక్ దాట్ దృష్టాంతం సరిగ్గా ఉందో లేదో వాటే వాళ్ళు ఇప్పుడు సరిగాలు వస్తుందడుకుంటాం సంథింగ్ లైక్ దాట్ ఇట్స్ స్మాల్ టెక్నిక్ ఇట్ విల్ నీడ్ టు డూ సో దట్ బాడీ హెల్దీగా ఉంటుంది పెద్ద వయసు వచ్చిన తర్వాత మన సాధనకి అడ్డు రాకుండా ఉంటుంది వాడికి చేసే ఉపకారం ఏమీ లేదండి అద్దు రాకపోవడమే దాన్ని చేసే ఉపకారం అంతకంటే అది ఏం చేయనక్కర్లేదు అది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి కావలసిన ఇంపుట్ అది ఏమీ ఇవ్వక్కర్లా అది అద్దు రాకపోవడమంటే దానివల్ల జరిగే ఉపకారం మనస్సు కూడా అంటే మనస్సే ఆత్మస్వరూపాన్ని అదేం తెలుసుకోదు మనస్సు ఏమిటి తెలుసుకుంటుంది అప్రాప్తి మనసా సహ మనస్సు ఉపకారం ఏంటంటే అద్దు రాకపోవడమే You don't expect anything from body and mind, except that they don't come in the way. Therefore keep the body healthy and mind healthy, so that they won't come in the way. Thus, over, you are on the root, you are on the right path. That's why I say, Vāsya kumbhakaṁ saripadupuna. Vāsya kumbhakaṁ harmless to any samasciana. You have to push in the way or that. Antakumbhakaṁ say it. One minute that you can say it. Thirty seconds to one minute, Antakumbhakaṁ say it. బాహ్య కుంభకం మీరు రెండు మూడు సెకండ్లు చేసేప్పటికీ దీని చేస్తారు మీ చేతిలో ఉండదండి సమస్య లేదు నో ప్రాబ్లం కాబట్టి మహాత్ములు బాహ్య కుంభకానికి రికమండి చేశారు అంతః కుంభకాన్ని రకమండి చేయలేదు ప్రాణాయామ పరాయణాహ ప్రాణాయామ తత్పరాహ సో ప్రాణాయామంలో చాలా శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు తత్పరులు వాళ్ళు చేస్తారు కుంభకాష్యం ప్రాణాయామం కుర్థ వాళ్ళు కుంభకము అనే ప్రాణాయామాన్ని చేస్తారు లోపల నొక్కు పెడితే అంతః కుంభకం బయట నొక్కు పెడితే బాహ్య కుంభకం అలాంటి ప్రాణాయామాన్ని చేస్తారు అది కూడా హోమంతుడిగా మనం చేస్తుంది ఇప్పుడు మనం మూడు చేసేసాం అని చెప్పినవన్నీ చేసేస్తాం మంచి శ్లోకం కాబట్టి ప్రాణాయామం అనవసరం ప్రాణాయామం వేదాంతానికి ఎందుకు అని అనుకోరాదు అవసరం నేను మనస్సు శుద్ధిగా ఉండాలి అవసరం లేదా మనస్సు శుద్ధం కాకుండా కదా మీకు వేదాంతం ఏమో వర్కౌట్ కాదు చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ అంతఃరమైన శుద్ధి చాలా క్రిటికల్ కాబట్టి అంతః మీరు కోసం మీరు ఏం ప్రయత్నం చేయొద్దు శ్రవణం చేస్తూ ఉండండి చాలు శ్రవణ మరణాలు చేస్తూ ఉండండి మనస్సు శుద్ధి మీద పెట్టాలి లోకస్ అంటారు మనశ్శుద్ధి అలాగా ప్రాణాయామం ధ్యానం ఇంకా వేరే ఉపాయం ఏం లేదు నివేక చాలా అవసరం అపరే నియపాహారాణాన్ ప్రాణేశు దుఃవేక్ష్రీకృష్ణుని ఉపదేశం చాలా రివల్యూషన్ అని అందరూ పెద్దలందరూ అన్నారు రివల్యూషన్ యజ్ఞ విద యజ్ఞమంటే పండలు వేసి రుత్వికులు వచ్చి హోమాలు చేస్తే అదే యజ్ఞము అనేటువంటి ఒక వాతావరణంలో ఆయన ప్రవేశించి అలాంటి యజ్ఞం చేశాడు ధర్మరాజు రాజసూర్యుని చేశాడు అశ్వమేం చేశాడు ఏవేవో యజ్ఞాలు చేశారు అవే యజ్ఞాలంటే అవే అనేటువంటి వాతావరణం మహాభారత వాతావరణం ఆ వాతావరణంలో ప్రవేశించి ఆయన అంటున్నాడు ఏమని యజ్ఞ వీళ్ళందరూ యజ్ఞ వేస్తలే అంటున్నాడు సర్వే అతిశుద్ధ ప్రయోజనం చేశారు మీరు గమనించారో లేదో నిష్కారణంగా అభిశుద్ధ ప్రయోజనం ఎందుకు చేస్తారు వీళ్ళందరూ కూడా యజ్ఞం వేస్తలేనండి అన్నాడు అంటే అర్థం ఏది అంటే లోకంలో ఒక దృష్టి ఉందన్నమాట వీళ్ళందరూ యజ్ఞాలు కాదు యజ్ఞం అంటే అది ఒక్కటే యజ్ఞం అనే ఒక దృష్టి ఉంది ఆ దృష్టిని నిరాకరిస్తూ యజ్ఞమే వీళ్ళందరూ కూడా యజ్ఞాలే దీంట్లో ఏదీ యజ్ఞం కాదలేదు ప్రాణాయామం చేస్తే అది యజ్ఞమే సో భోజనం అనియతాహారాహ ఆహార నియమంగా ఉన్నారు వీళ్ళు ప్రాణాన్ ప్రాణేశు దృష్పతి ప్రాణములను ప్రాణముల ఎందు హోమం చేస్తున్నారు సో అది ఆయన వివరిస్తారు ప్రాణములను ప్రాణముల ఎందు హోమం చేయుట అంటే ఇది ఇప్పుడు చెప్పింది ఏంటి గాలి గాలి విడిచిపెట్టుట అది ప్రాణమృతి ఈ ఐడెంటిటీ ప్రాణములని పేరు ఈ ఐడెంటిలో ఒకదాన్ని ఒక దాంట్లో హోమం చేస్తాడు తీల్చుటని విడిచుటలో హోమం చేస్తాడు విడిచుటని తీల్చుటలో హోమం చేస్తాడు ప్రాణాన్ ప్రాణేశు దుస్పతి తర్వాత ని తేల్చకుండగా అచ్చిపెట్టేమన్నా అనే కుంభకం దాన్ని జ్ఞానము అంటారు కాబట్టి విడిచిపెట్టినప్పుడు అపానాన్ని జ్ఞానంలో హోమం చేశారు తర్వాత ఇంకొక ప్రాణాయామం ఉంది జస్ట్ మీరు సాక్షి భావాన్ని ముందు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే మీరు కంట్రోల్ పెట్టకూడదు దాని అలా వస్తూ ఉంటుంది నేను తీరుస్తున్నాను అనే స్థితిలో ఉంటాం మనం అందులో మీరు ప్రాణాయామం చేయమంటే నేను పీలుస్తున్నాను అనే ప్రదిస్టులో మీరు ప్రణాయామం చేస్తారు ఆ ప్రదీష్ఠని న్యూట్రలైజ్ చేయాలి నేను పీలుస్తున్నాను అనే స్థితిని న్యూట్రలైజ్ చేసి అలా సాక్షిగా ఉండి ఉండి కొద్దిసేపు ఎవరికి పోతుంది అది అప్పుడు ఏమవుతుందంటే ఇది మెషీన్ పీలుస్తోంది నేను సాక్షిగా దర్శిస్తున్నాను అనే స్థితి వస్తుంది అది వచ్చినప్పుడు మీకోసంగా అర్థం అవుతుంది ఏంటంటే యూ డు నాట్ ఎనీ కంట్రోల్ ఆన్ ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్స్లో అప్పుడు స్లో స్లోగా ఉండదు షాలోగా ఉంటుంది స్పీడ్గా తీల్స్తూ ఉంటారు స్పీడ్గా విడిచిపెడుతూ ఉంటారు నార్మల్గా మీరు ఇప్పుడు చేసినట్టుగా స్లోగా ఉండదు ఇది ప్రాణాయామం సాగతం ఇది అక్కడ సాగతవితం ఉండదు జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్జ డోంట్ ఇన్హేల్ ఇన్హలేషన్ టెక్స్ ప్లేస్ ఎగ్జలేషన్ టెక్స్ ప్లేస్ అలాగా వాచ్ అవుతుందో తెలిసినా రెండు ఈక్వల్ అయిపోతాయి తర్వాత ఇది తేల్చడం ఇది విడిచిపెట్టడం అనే డిఫరెన్స్ కూడా మీకు తెలియదు ఎక్కండ్ ఆఫ్ సమత్వం వచ్చేస్తుందండి అది సమాన సో ఈ విధంగా సమాన శబ్దానికి ఇంకా మొత్తం దేహం అంతా కూడా అర్థాలు ఉన్నాయి బట్ ఇక్కడ మీరు సమానత్వాన్ని తీసుకురావచ్చు సమం చేష్టతే అనా అంటే చేష్ట సమా అనా సమాన సమ అనా కాదు సమా అనా అన చేస్తాయా ప్ర అనా అప అనా సమా అనా అనా అన సో ఈ అన అన చేస్తాయా తర్వాత సమానమైన చేష్ట ఇన్హలేషన్ ఇన్హులేషన్ సమాన సో ఈ విధంగా ఈ ప్రాణాలు ఇటు నుంచి వాటి నుంచి ఇటు బోల్డ్ అన్ని వెరైటీలు ఉన్నాయి ప్రాణాయామ పుస్తకం ఘేరండ ఉంది మరి తీసుకొస్తే బోల్డ్ శ్లోకాలు ఉంటాయి ఇక్కడ ఆ శ్లోకాల నుండా బోల్డ్ వెరైటీలు ఉంటాయి తర్వాత అయ్యంగారి యోగానం ఒకటింది మీరు విన్నారు దాని మీద ఆయన ప్రాణాయామం మీద ఒక పుస్తకం ఒకటారు సార్ దాని పుస్తకం ప్రాణాయామం అనేది జరిగే అనే అవసరం దాంట్లో అనేక వెరైటీలు ఇస్తారు ఇప్పుడు నేను ఉంటే రెండు మూడు వెరైటీలు సెలెక్ట్ చేసి ఆయన ఇంకా చాలా వెరైటీ అనిపిస్తారు ఇవన్నీ కూడా ప్రాణాన్ ప్రాణిస్తున్నట్లు అందరూ సార్ ప్రతి దాని డెప్త్ దానికి ఉంటుంది చాలా వెరైటీలు ఉంటాయి అవన్నీ కూడా హోమాలే ఆ భావన దానికి జప చేస్తే ఇవి వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఏ హోమా నీ ఈ హోమాలకి ఆహారం ఏమో ఉండాలి అది ప్రాణాయామానికి ఆహారం ఏమో ఉండాలి ధ్యానం కూడా అనుకేనండి మీకు సంఖ్య నిన్న రాత్రి కింద ఆహారం మీకు అడగలేదనుకోండి పొద్దున్న ధ్యానం చేయలేదు మీరు చాలా హేవీగా భోజనం చేసి కూర్చున్నారనుకోండి సాయంకాలం ధ్యానం చేయలేరు అయితే ఐదు స్నాక్స్ దోశలు కాఫీ చూసుకున్నారనుకోండి ఆరింటికి ధ్యానం చేయలేదు ధ్యానం చేయాలన్నా ప్రాణాయామం చేయాలన్నా స్టమక్ హాఫ్ ఎంత పార్షల్గా ఉండాలి నిండా ఉండకూడదు ఆటలు వేస్తూ ఉండాలి సరకరా అప్పుడు చక్కగా ఆరింటికి ఆకలి వేస్తూ ఉండాలి ఆడేపడికి ఆకలి వేస్తూ ఉండాలి ఇంతే చక్కగా ఒక సంధ్యావందనం చేసుకుని లేకపోతే పూజ చేసుకుని ధ్యానం చేసుకుని ఇంకొంచెం ఆటలు పెరుగుతుంది పెరిగిన తర్వాత సరే ఇప్పుడు బాగా ఆటలు వేస్తుంది లేటర్ ఎంజాయ్ డిస్ హంగర్ అని వేడున్నదాకా ఎనిమిదిలోపు ఆ హంగర్ని అలా మెయింటైన్ చేసుకుని దాన్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయకూడదు ఒక ఆఫీటీయో పోషిస్తే సబ్స్క్రైడ్ అయిపోతుంది అలా చేయకూడదు మంచి నీళ్ళు తాగి ఆ హంగర్ను అలాగా మెయింటైన్ చేసుకుని ఏడున్నర ఎనిమిది అయ్యేప్పటికీ చక్కగా లైఫ్లో భోజనం చేసేయాలి అది మిగతా ఆహార ఆహార నియమము అంటే టైం కంటెంట్ రెండు రకాల నియమం ఆలుష్యంగా భోజనం చేయకూడదు తొమ్మిది పది అలా భోజనం చేయకూడదు ఏవో కబుర్లు పెట్టుకోవడం స్వచ్ఛంగా ఉన్నాం ఏది స్వచ్ఛంగా భోజనం చేసేదా స్వచ్ఛంగా నేను స్వచ్ఛంగా నేను నిర్వహిస్తూ ఉంటాను ఏడున్నర అయ్యేపటికి భోజనానికి ఏడున్నరకి ఎనిమిదింటికి స్వచ్ఛంగా మొదలు పెడతాను అక్కడ యుఎస్లో ఎనిమిదింటికి మొదలు పెడితే వీళ్ళకి కంగారు ఉండదు వీళ్ళు బాగుండేదాకా స్వచ్ఛంగా విత్తనాలు అడుగుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ కంగారు ఉండదు సో నాతో రోడ్డు స్వామికి కొంత భజనకరేం గారు నేకరంగా సో స్వచ్ఛంగా ఉంటాయి ఏంటి ఎనిమిది తొమ్మిది పావు తొమ్మిది పావు అవ్వగానే సహనాభుత్వ లేకపోతే పూర్ణం రహా చెప్పేట నేను నేర్చుకుంటాను నేను రూమ్కి వెళ్ళి ఏదో పుష్కల మీద చూసుకుంటాను పావు తుప్ప భోజనం దాకా అతి కష్టం మీద పుష్కల చూస్తాను పావుతొప్పు భోజనకి అలా నడువు అనిస్తాను కొంతసేపు అలా చదువుతాను ఇంకేదో చదువు నా మహంతుడు ఆ పుష్పంపు అసలు పడ్డాను దీపా అట్లే పడుకునే అని బోర్పత్యేవుడికి ఖరాటం అలాగా ఆహార నియమం మీకు నిద్రా నియమం రావాలంటే ఆహార నియమం ఉండాలి ఆహార నియమం ఎలా ఉంటుందంటే టైం అండ్ కంటెంట్ అపరే నిగత ఆహారాహారం ఎద్దరూ ప్రాణాన్ ప్రాణేశు దుష్పతి అలా హోమాలు చేస్తూ ఉంటారు ప్రాణాయామాలని వచ్చి హోమాలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా యజ్ఞవేత్తలే అంటే నిమాంసకుల మీద ఓ బాణం బారేశారు అతీ ఒక మీమాంసకులరా కర్మవాదులరా మీకే తెలుసు అనుకుంటున్నారేమో యజ్ఞాలు వీళ్ళందరూ యజ్ఞాలు చేసేవాళ్లే వీళ్ళు పైకి ఏ యజ్ఞాలు చేస్తున్నట్టు కనిపించరు అని యజ్ఞాలు చేసిన వాళ్లే పైగా వీళ్ళ యజ్ఞాలు చాలా పవిత్రమైన యజ్ఞాలు వాళ్ళ హృదయంలో ఉండే కల్మషాన్ని పోగొట్టే యజ్ఞాలు ఒకప్పుడు బాష్య యజ్ఞం చేసిన వాడికి నేను ఇంత పెద్ద యజ్ఞం చేసిన అహంకారం నిర్మాణం అవుతుంది అది ఓ కల్మషం ఇంకోహు చూసి వీడికి చేయలేదు వీడు యజ్ఞమైనా చేయలేదు వీడి మొహం పేద వల్ల చేయడం కానీ ఏం చేయలేదని చులకన భావం ఉంటుంది అది కల్మషం సరే ఇక్కడ ఈ యజ్ఞాలు ఇది అహంకారాన్ని కల్మషాన్ని తొలగించేసినటువంటి యజ్ఞాలు కాబట్టి అది యజ్ఞమే కానీ ఇవేమి తక్కువ యజ్ఞాలు కావు యజ్ఞ క్షటిత కల్మషాహి మనుషులందరూ కూడా ఈ సాధకులు వీళ్ళు యజ్ఞం చేత రచింపజయబడిన కాలుష్య మొదలవారు కలుష్యత రెస్పెక్ట్ ఇంకా అన్నారంటే సేమ్ టాపిక్ కంటిన్యూ అవుతోంది అపరే నియత ఆహారాహ నియతపరిమిత ఆహారే నియతాహార సంత పరిమితమైన ఆహారం తినాలి హెవీ అయింది అనే పరిస్థితి ఉండకూడదు హెవీ అనే ఫీలింగ్ మనకు తెలిసిపోతుంది హెవీ అయింది అబ్బా అరిజిపండు వేయమంటారా పెరుగులోను అని అరిచి పండుగ ఒలిచి పెరుగులో వేసానంటే అది ఎంత హెవీ అయిపోతుందండి పెరుగులో అరిచిపండు ఏంటండి అది రైస్ మిల్లు రైస్ ఇల్లు రైస్ మీద పెరుగు పెరుగు అంటే ఏదనుకుంటుంది మీరు వెరీ హెవీ డోస్ ఆఫ్ క్యాలరీస్ పెరుగు అంటే ఫ్యాట్ నా నిండా ఫ్యాక్టే మీరు ఫ్యాట్ పెరుగు చేస్తారా మామూలు పాలు తీసుకొచ్చి చేస్తారా ఫ్యాట్ ఫ్రీ పెరుగు చేస్తే కొంత నయం ఫ్యాక్టీగా ఉంటుంది పెరుగు అంటే పైగా ఏమంతారో తెలిసినా భోంచేసి చేతి ఒరుకుండా ఉంటే చేతి గిడ్డు వదలకూడదు అలా ఉండాలి పెరుగు అంటారు అంటే మరి దాని దాని దాని అర్థం ఏంటి అదంతా ఫ్యాట్ కాదు సో దాని మీద అరిటి పండు ఫ్రూట్స్ లోకల్లా హెవీ క్యాలరీస్కి అరిటి పండు ఏమైనా అర్థం ఉందా అంత డోసఫ్ ఫ్యాక్స్ క్యాలరీస్ డంప్ చేసి పరిస్తే ఎండ్ ఆఫ్ ది లంచ్ ఇంత హెవీ పరిస్తే అది ఎంత పెట్టేది కానీ ఎందుకు ఇచ్చేప్పటికీ అప్పటికే భోజనం అయిపోయింది ఇది ఇంకా ఓవర్ అండ్ అబవ్ దాట్ తినేప్పటికీ హెవీ అయిపోతుంది అప్పుడు డెజర్టు గులాబ్ జామున్ ఐస్ క్రీము ఐస్ క్రీమ్ అసలు అది ఇదికి ఫుడ్ ఐస్ క్రీమ్ అది ఫుడ్ అనడానికి వీళ్ళు అప్పుడు వీళ్ళు హెవీగా ఫీల్ అవుతారు ఫీల్ అవుతున్నాడు అర్థం ఏంటి ఇప్పుడు నేను నెటిమే మోస్తున్నారు అనుకోండి ఈ మెడకి నొప్పి కలగటం లేదంటే యూఆర్ క్యారియింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ లోడ్ ఈ మెడ నొప్పి కలుగుతోంది ఇట్ ఈస్ ప్రొటెస్టింగ్ అంటే అర్థం ఏంటి ఆల్రెడీ యూఆర్ ఓవర్లోడింగ్ కొంత బరువు తగ్గించాలి లేకపోతే మెడ మీద అది బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది అని కదా అర్థం కొత్త హెవీగా ఫీల్ అయ్యారంటే అర్థమేంటి యూ హోవర్లోడింగ్ అంటే అని అర్థం ఓవర్లోడింగ్ చేయకూడదు అంతే పరిమిత అంటే అంతే అర్థం భోజనం అయిన తర్వాత ఆల్మోస్ట్ హల్కాగా ఫీల్ కావాలి ఆల్మోస్ట్ భోజనం అయిన తర్వాత ఓ పావుంటాయి అక్కడికి నార్మల్గా ఫీల్ అవుతాయి భోజనం అయిన తర్వాత అప్పుడే భోజనం చేసారు కనుక ఒక్క పిసర్ ఆ తర్వాత నా ఆహమ అలా భోజనం చేయటం అలవాటు చేస్తే ప్రారంభంలో అంటే ఈ ప్రిన్సిపుల్స్ మనస్మృతికి అంటే బుద్ధితో ఆహారాన్ని నిర్ణయించాలి ఆహారం చేత బుద్ధి నిర్ణయింపబడకూడదు ఎవరికి వాళ్ళు బుద్ధితో ఆహారాన్ని నిర్ణయించాలి కాబట్టి ఎంతసేపు బుద్ధిని వినియోగిస్తూ ఉండాలి మనకు ఉన్న జ్ఞానంతో ఆహారాన్ని స్వేచ్ఛ మన పద్ధతి ప్రదేశపెట్టి చేసినట్లయితే అలవాటైపోతుంది ఒకసారి అలవాటైపోయింది అనుకోండి ఈ ఈ రోజు హే ప్రాబ్లంలే ఇంకా అది ఒక అందులో పెట్టుకుని చేసి ఆ మనిషి సహజంగా మిగతాహారుడు అయిపోతాడు సహజంగా పరిమితమైన ఆహారం తీసుకోవాలి ఎప్పుడు కూడా థోడా కమ్ ఖానా ఇంకొక నాలుగు ముద్దలు తినగలము అన్నప్పుడు మానేసాం థోడా కమ్ ఖానా ఇప్పుడు పెరుగు అన్నంలోకి వచ్చారనుకోండి పేజల్ ఇటీస్ ఆల్రెడీ యూ హిట్ అండ్ ఇన్హ్ రైస్ ఇంకా పెరుగు వేసేప్పుడు పేజల్ ఇటీ రెండు స్పూన్స్ ఒక స్పూన్ తో సరిపడుతుంది లెఫ్ట్ ఇన్హఫ్ దానికి మళ్ళీ సాల్ట్ వేయద్దు సాల్ట్ అనవసరం సాల్ట్ ఈస్ వెరీ బ్యాడ్ చిన్న సాల్ట్ ఎందుకు పుల్లగా ఉంటే సాల్ట్ కానీ పుల్లగా ఉంటే అసలు పుల్ల ఉండకూడదు మరి పెరుగు పుల్లగా ఉంటే మరి తప్పదు సాల్ట్ చిన్ని పుడిపోయిట్లేక అలా ఉండదు ఉండదు కమ్మగా ఉండాలి ఫ్యాట్ ఫ్రీ ఉంటే బెస్ట్ అలా ఉంటే సాల్ట్ వద్దు ఇంకేం వద్దు ఇంకా పండుప ఏమక్కర్లేదు అది తినేసి క్లోజ్ చేసారు లైట్ లైట్ ఏం అక్కర్లేదు మరీ లైట్ ఏం తినక్కర్లేదు నార్మల్గా బాగుంటుంది ఈ నియతాహారరిమిత ఆహారే నియతాహార సంత ప్రాణాన్ వాయుభేదాన్ ప్రాణేష్వేమ దుఃపతి ప్రాణాపానం వ్యానోదాన సమానములను ప్రాణాపానం వ్యానోదాన సమానముల ఎండే హోమాలు చేస్తారు ఉదాహరణ హోమం మరణం అయ్యే ముందు తెలుస్తుంది ఇంకా మరణం కాబో తెలుస్తుంది ప్రతి వరకు తెలుస్తుంది తెలిసినప్పుడు సారే చాలా ఈ ప్రాణాలని ఉదాహరణలో హోమం చేసేస్తున్నాను అనో భావన చేసేస్తే తాతమవుతాయో అలాంటిది ప్రాణ ఆ టైంలోనే ఉంటుంది ఇంక మిగతా కాబట్టి ఆ విధంగా వాయుభేదములను వాయుభేదముల ఎందు హోమం చేస్తారు ఎస్య వాయో జయ స్త్రీయతే ఇతరాన్ వాయుభేదాన్ తస్మిన్ తస్మిన్ దుస్మతి ఇప్పుడు మీరు గాలి తేల్చకుండా ఉండిపోయారనుకోండి అది ప్రాక్టీస్ చేశారనుకోండి వాహ్యకుండా మాత్రం అలా గాలి తేల్చకుండా ఒక పది సెకండ్లో మీరు ఉండిపోగలుగుతారు ఇదొక ప్రాక్టీస్ మీకు వ్యాలే అంటే మీకు ఉదాహరణం మీద జయం వచ్చింది ఉదాహరణ మీద జయం వచ్చింది అంటే ప్రాణాన్ని ఉదాహరణలో హోమం చేస్తున్నాను యాన ఉదాహరణం కాదండి సారీ యానం మీద జయం వచ్చింది ప్రాణాన్ని వ్యానంలో హోమం చేస్తున్నాను అపానాన్ని వ్యానంలో హోమం చేస్తున్నాను అని భావన చేస్తే అది హోమం అయిపోయింది తరువాత ఇంకొక భేదం చూపిస్తా కాదు ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పలేదు మళ్ళీ వెరైటీలన్నీ ఒకేసారి అక్కర్లేదు అని చెప్పలేదు తీల్చేప్పుడు స్పర్శని మాత్రమే చూడండి చూడండి విడిచిపెట్టేప్పుడు స్పర్శ విదిలిపెట్టేసి ఓంకారం మీద మనసు పెట్ట తీరిచేప్పుడు ఓం చెప్పకూడదు ఎందుకంటే ఓంకారం ఎప్పుడు ఊర్ధ్వగతి తీర్చేపుడు అధోగతి విడిచిపెట్టేపుడు ఊర్ధ్వగతి కాబట్టి విడిచిపెట్టేప్పుడే ఓంకారం చెప్పాలి శబ్దం ఏదైనా అంతే కదల్లి ఓంకారమే అసలు ఏ శబ్దం అయినా అంతే అయితే గాలి విడిచిపెట్టేప్పుడు నేను రామకృష్ణ ఇలాంటి శబ్దాలు ఉచ్చరించలేదు కేవలం ఓంకారాన్ని మాత్రమే ఉచ్చరించగలుగుతారు కాబట్టి అది సహజమైన శబ్దం కనుక దానికి బుద్ధితోడుకాని శబ్దం వడ్ ఇట్స్ నాట్ ఎ వర్డ్ ఇట్ ఈస్ ఎ సౌండ్ నేచర్స్ సౌండ్ కాబట్టి గాలిని విడిచిపెట్టేప్పుడు ఓంకారాన్ని భావన చేశారు ఓంకారాన్ని మీరు భావన చేశారంటే ఇంక ఇప్పుడు ప్రాణం లేదు అపానమే ఉంది కాబట్టి ప్రాణం ఏమైపోయింది ప్రాణాన్ని హోమం చేసి పారంటే అపానమే ఉంటుంది అపానం మీద అంటే గాలి తేల్చటం మీద మీకు గొప్ప కమాండ్ వచ్చేస్తుంది కాబట్టి అపానంలో ప్రాణాన్ని హోమం చేసేసారు అలాగే ఆయా సందర్భాల్లో నేనేవో రెండు వెరైటీలు చెప్తాను ఇలాంటివి ఇంకా ఉంటాయి మొత్తం మీద ప్రాణాయామం సీరియస్గా చేస్తూ ఉండడం సీరియస్గా అంటే ఉల్లాసంగా చేయటం డీపీపోయి చేయటం కాదు శ్రద్ధగా ప్రాణాయామాలను చేస్తూ ఉండటం అవి చేస్తూ ఉండాలి దాన్ని ఆయన వివరంగా సో ఏ వాయువు మీద మీకు కమాండ్ వచ్చిందో ఇతర వాయువులను ఆ వాయువులో ప్రవేశపెట్టడమే హోమోమో అనగా ఇంకెంతకంటే హోమో ఉంటుంది ే యపితాపిత వీళ్ళందరూ కూడా పైన చెప్పిన యజ్ఞములు పన్నెండు రకాల యజ్ఞాలు బ్రహ్మార్పణం అనేది పదమూడోది దాన్ని స్ఫుతించటం కోసం ఈ పన్నెండు రకాల యజ్ఞాలు చెప్పారు ఈ టాపిక్ ఉండే ప్రత్యేకత దీనికి ఉంది ఇక్కడ ఈ టాపిక్లో అవతారవాదులు చెప్పారు యజ్ఞాలు చెప్పారు కర్మని వివిధ స్థాయిలలో ఉండే సాధకులు కర్మయ్య అంటే బ్రహ్మచారులు గృహస్థులు జ్ఞానం వచ్చి గృహస్థులుగా కొనసాగిస్తున్న వాళ్ళు జ్ఞానం వచ్చి సన్యాసం తీసుకున్న వాళ్ళు జ్ఞానం లేకుండా సన్యాసం తీసుకున్నవాళ్ళు జ్ఞానం లేకుండా గృహస్థులుగా ఉన్నవాళ్ళు ఇంకా ఎన్ని వెరైటీల సాధకులు ఉన్నారో అన్ని సాధకులు కర్మ ఎడవ ఎటువంటి దృష్టికోణాన్ని కలిగి ఉండాలి అందరికీ ఒకటే ఇద్దరు దృష్టాన కర్మయోగంగా ఏమేమి చెప్పారు అందరికీ ఓవరాల్గా అది మధ్యలో కర్మంగా కర్మయ స్పష్టేట్ అనే శ్లోకాల దగ్గర అది చెప్పారు యజ్ఞాల గురించి చెప్పారు చాలా సమర్థ చాలా మంచి మంచి టాపిక్స్ ఉన్నటువంటి అధ్యాయం నాలుగో అధ్యాయం ఇంటి నుంచి ప్రతి అధ్యాయం అలాగే ఉంటుంది సో దేనికి ఉంది స్పెషాలిటీ దాని కాబట్టి పన్నెండు రకాల యజ్ఞాలు చెప్పారు బ్రహ్మార్పణం అది జ్ఞానమేది దాన్ని యజ్ఞం కింద కౌంటు ఎందుకంటే స్థుతి కోసం కాబట్టి ఈ పన్నెండు రకాల యజ్ఞ బ్రహ్మార్పణం ఇంకా దాన్ని ఈ యజ్ఞ క్షపిత కల్మశాహల్లో దాంట్లో తక్కర్లేదు దాన్ని అలా చెప్పి రకాల యజ్ఞాలతోటి పాపాన్ని కడిగేసుకుంటాం కల్మషం పాపం అనే పదాన్ని వాడడం అనవసరం పాపమే ఉంటుంది మేము మద్దతులు చేస్తామా లేకపోతే ఏం చేస్తాం పాపం ఏమి ఉంటుంది పాపం ఉండాల్సిన అవసరమేం లేదు అసలు ఏం ఎవరిపోతున్న వాళ్ళు వెలుగుతూ ఉంటారు దీంట్లో పాపం వస్తే పాప ఈ తరధనాన్ని అపహరిస్తే పాపం లేకపోతే హింస చేస్తే పాపం కానీ సాధకుల జీవితాల్లో ఆ రెండు ఎందుకు ఉంటాయి ఉండవు ఏవో చిన్న చిన్న దోషాలు ఓపీసర్ వస్తుందో అయితే రాగ ద్వేషాలు ఇలాంటివి ఏవో ఉంటాయి ఇంకా ఎంజర్ ఇంకా అవన్నీ కూడా పోపాయి ప్రోక్ తర్వాత స్వయ్ఞిష్టామృత యా బ్రహ్మ సనాతనం నాయల్స్యజ్ఞ కితో కప్తమాజ్ఞిష్టామృత ి బ్రహ్మ సనాతనం నా అయం లోక అస్థి అయజ్ఞ కు అన్య పురుషత్తమ పురుషత్తమ అంటే అర్జునాన్ని సంబోధన పుజించాలి దేన్ని పూజించాలి యజ్ఞశిష్టమైన అమృతాన్ని భుజించాలి యజ్ఞశిష్టమైన అమృతాన్ని భుజించడం అంటే యజ్ఞం చేసి వాళ్ళు ప్రసాదం తయారు చేస్తారు అదో ఇంత రెండు ఇంత అక్కడ పడిపోయి ఇంట్లో తోసేసి రెండు ఎక్స్ట్రా ప్యాకెట్లు తీసుకొచ్చి తినేమని కాదు అది కానీ యజ్ఞశిష్ట అమృత భుజ అంటే అది ఒకటి చెప్తారు యజ్ఞశిష్టామృత భుజ అంటే మీరు ఊహ కూడా అర్థం ఉంటుంది దానికి అంతేకాని తోసేసి ప్రసాదం లాగేసి తినేమని కాదు యజ్ఞశిష్టామృత భుజ యజ్ఞము చే యజ్ఞిష్టమైన అమృతాన్ని భుజించేటువంటి ఆ సాధకులు ఆ సనాతన బ్రహ్మని అంటే కాలములో అతీతమైన పరమాత్మని ఆత్మరూపంగా పొందుతారు అంటే కాలము యొక్క బందీలుగా జీలుస్తూ ఉంటాం ఈ లివింగ్ ది ట్రాప్ ఆఫ్ టైం ఎందుకంటే మన జీవితంలో ఆల్ మూమెంట్ ఈజ్ టైం బేస్డ్ జీవితం అంతా మూమెంట్గా ఉంటుంది ఎందుకంటే ఆ మూవింగ్ ఆ రియాలిటీ చలనము లేని ఆత్మతత్వం కూటస్థ ఆత్మతత్వం అది మనకి ఇంకా పంపి చెప్తారు అది పట్టు దొరకదు దాంతో ఉన్నదంతా మూవ్మెంటే సో జాగ్రత్త వస్తాయి స్వప్నంలోకి వెళ్తున్నాం స్వప్నం నుంచి ముద్రలోకి వస్తున్నాం అంటే ఇలాగ అలా జంప్ చేసుకుంటూ బతుకుతున్నట్టుగా మనం ఊహించుకుని అలాగ కాల ప్రవాహంలో జీవిస్తూ ఉంటాం ఇంత వయసు చిన్న అంత వయసులో చిన్న లెక్కలు వేసుకుంటూ కాలప్రవాహంలో జీవిస్తూ ఉంటాం సో అటువంటి వాడు ఈ యజ్ఞం చేత కల్మషాలన్నీ తొలగిపోతే ఆ మనస్సు కాలాతీతిడయ్యి ఆత్మ ఇందు ఉన్నటువంటి సనాతన బ్రహ్మను పొందుతారు అది అర్థం చూద్దాం ఆయన చెప్తారు సో కాలాన్ని వినియోగించడమే కాలానికి అతీతంగా పోయే ప్రయత్నం యజ్ఞ సృష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం జీవితంలో యజ్ఞం ఉండాలి యజ్ఞము అంటే త్యాగం జీవితంలో యజ్ఞం ఉండాలి ఎంతో కొంత యజ్ఞం ఈ పన్నెండు యజ్ఞాల్లో ఏదో ఒకటో రెండో మూడో నాలుగో ఎంతో కొంత యజ్ఞం ఉండాలి ఏ యజ్ఞము లేనివాడు వాడి జీవితం వ్యర్థం ఆయన లోకో యజ్ఞం లేనివాడికి ఇహలోకంలోనే పరిగిపోకం ఉండదు రోజుస్ వాళ్ళు అయిపోతారండి ఎవరి రోగాలు వచ్చి ఏర్పడతాయి ఏమి డయాబెటీసు హార్ట్ ఇలాంటి రెండో మూడో ఉంటే చాలు వాడు పని అయిపోయిందండి ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళని భోజనం చేసేస్తారు వాడి దేహాన్ని వాడి జేబుని అన్ని కూడా వాళ్ళే లాగేస్తుంటారు వాళ్ళు ఉద్దరించి వాళ్ళు కూడా బాగుపడేది ఏమన్నారు వాళ్ళు అలాగే దాంతో వాళ్ళు అలాగే ఉంటారు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ యజమాని ఒక ఆయన ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి స్కెంటర్ వేయించుకున్నాడు ఏమవునాడు మీ కార్పొరేట్ హాస్పిటల్ ఉపయోగం వచ్చింది హిందులు పనికిరాదు ఓ మహాత్ముడు ఇంతకుముందు నేను చెప్పాను నేను ఓ మహాత్ముడు హాస్పిటల్ని ఇనాగిరేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ఇనాగరేట్ ముందు ఆ ముహూర్తానికి ముందు ఆ దెబ్బలు కట్ చేసేడానికి ముందు బయట అందరికీ కాఫీ న్యూట్రిషన్లో అలాగే ఎదో చేశారు అప్పుడు రేషన్ అప్పుడు ఆయనకి ఐస్ క్రీమ్ ఇచ్చారు అందరికీ ఐస్ క్రీమ్ ఇచ్చే నీకు కూడా ఐస్ క్రీమ్ ఇచ్చారు మంచి పెద్ద ఐస్ క్రీమ్ ఒకటిచ్చారు కూర్చుకున్నారు తర్వాత రిబ్బరు కట్ చేసి హాస్పిటల్ ఓపెన్ చేశారు ది ఫస్ట్ కేసు ఆఫ్ హాస్మాటిక్ అటాక్ ఆయన ఐస్ క్రీమ్ కింది తర్వాత ఇంకా ఊపిరి ఆడక ఆయన్నే అడ్మిట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి దాకా ట్రీట్ చేసి బొమ్మాడు పంపించారు ఆయన రిబ్బరు కట్ చేసి జాయిర్ అయ్యాడు రిబ్బులు కట్ చేసిన పావు ఊపిరి రావటం లేదు తీసుకొని గురువు గారు ఊపిరావట్లేదని పరుగులు తీస్తే మళ్ళీ డాక్టర్లు ఆస్మా తీసుకుని ఐసీజీలో కానీ ఈఐపి పేషెంట్ కదా ఈఐపీ సిండ్రోమ్ మన ఒకటి ఉంటుంది మామూలు విఐపి కేస్ కాకపోతే మామూలు జనరల్ వార్డులో పొక్కుబెట్టి మామూలు వైపీని చేస్తారు మామూలుగా తగ్గిపోతుంది విఐపీ అయ్యాటంటే మామూలుగా సింపుల్గా ఉండాల్సిందంటే ఎయిర్నేషన్ దాంట్లో పెడతారు ఇంటి రేటింగ్ కాలేదు వీఐపీ పేషెంట్ అవ్వకూడదు నార్మల్ పేషెంట్ ఏపీ పేషెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నార్మల్ పేషెంట్ అవ్వాలి నార్మల్ పేషెంట్కి పడి కష్టాలని వీడి కూడా పడుతూ ఉంటే వీడి ఆరోగ్యం తొందరగా కుదురు పడుతుంది కాబట్టి సో ఇలాంటి పిచ్చి చేయకూడదు జీవితంలో యజ్ఞం ఉండాలి యజ్ఞం లేదనుకోండి శరీరం రోగ్రస్తం అవుతుంది తర్వాత మనస్సు ఏమవుతుంది అన్ని గ్రీవించలేక అన్ని గ్రీవెన్స్ డెబ్బై ఏళ్ళు జీవించిన తర్వాత ఎదురుకున్న మైపు పెట్టి జీవితం జరిగింది మీ అభిప్రాయం ఏంటి అంటే ఏమీ సుఖం లేదని నేను మొదలు పెట్టాను రాష్ట్ర ప్రభుత్వం మీద మీ ఏంటి ఏముందండి వర్షం పడింది ఎవరో కాపాడడానికి రాలేదు వరద వచ్చేసింది లేకపోతే అక్కడ కలవత్సరిగిపోయింది ఒక్క అధికారి కూడా రాలేదు భోజనం వడ్డించడం ఆలోచనమైంది ఎందుకు ఆలోచన అయింది మీరు భోజనం చేశారా అని ప్రభుత్వం వాళ్ళు అడగడా ఎవడో అడగలేదు అని అన్ని కంప్లైంట్సే నోరు ఇప్పుడే అన్ని కంప్లైంట్సే కానీ మీ ముందు ఇంటి ముందు కలవత్తు పొంగిపోయి అదంతా రోడ్డంతా పాడైతే దానికి ఎవరు మున్సిపాలిటీ మినిస్టర్స్ క్లీన్ చేస్తాడా మీరే క్లీన్ చేసుకోవాలి ఎవరో ఎందుకు క్లీన్ చేస్తాడు మీరే లేదంటే కంప్లైంట్ చేయకుండా లోపలి కూర్చుని చెప్పే కూర్చుంటే ఆ లోపలి పెట్టి అన్ని కంప్లైంట్స్ మన ఇంటి ముందు చెప్తా ఎక్కువగా ఉంది అనుకోండి ఇప్పుడు మా డైమండ్ పాయింట్ ముందు బోర్డు అంత చెప్తుండే మున్సిపాలిటీ మినిస్టర్ గారి మీద నేను సివాట్లు తిట్లు తిరిగి ఏమొస్తుంది ఆయన మనం తిట్టేవాళ్ళ సభ తెలిసినా కూడా పట్టించుకోరా ఆయన హడవాళ్ళు ఆయన ఉంటారు మనకేమైనా చేతనైతే వెళ్ళి దాన్ని కొంచెం శుద్ధి చేయటం అసలు లైఫ్ నలుగురు కలిసి దాన్ని ఏదైనా ఇంప్రూవ్ చేసుకుని ప్రయత్నం ఏదైనా అది సాధ్యం కాదంటే నొరుముస్తుంది దేవుడు కూడా అన్నది ముసుకుంటుంటాం అంతేగాని ఊళ్ళ వాళ్ళ మీద ఇప్పుడు తిట్టుకుంటే కానీ అంటే ఆ గ్రీవెన్స్ చాలా ఫైవెప్ అయిపోతాయి అంటే మనస్సు కల్మషంతో నిండి ఉంటుంది నలుగురు గొడుగులు ఉన్నారనుకోండి ఒక్కొక్క గొడుగు మీద ఒక్కొక్క గ్రీవెన్స్ ఉంటుంది కోడళ్ళ మీద గ్రీవెన్స్ ఉంటుంది కూతుళ్ళ మీద గ్రీవెన్స్ ఉంటుంది అల్లుళ్ళ మీద గ్రీవెన్స్ ఉంటుంది వీడి వీడి ఇవన్నీ పోగేసి కూర్చుంటాయి రాగద్వేషాలు ఉంటాయి ఈ మనస్సు యొక్క కల్మషం అంటే ఈ ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అంటే చక్కగా యజ్ఞం చేసుకోవడం మానేయడం వల్ల వచ్చింది ఈ దుస్థితి ఈ బాల్లో ప్రవేశించడం మన డ్యూటీలు మనం చేసాం ఇప్పుడు యజ్ఞం చేద్దాం ఏ యజ్ఞం చేద్దాం లెట్ బిగిన్ స్వాధ్యాయ యజ్ఞ మొదలండి రోజు క్లాసులు వింటూ ఇది స్వాధ్యాయ యజ్ఞం అయిపోయింది కదా ఓకే ఇంకా కొంత స్పేర్ టైం ఉంది ఓకే ప్రాణాయామ యజ్ఞాం ఎవరు పెట్టండి ఇంకా స్పేర్ టైం ఉంది ధ్యాన యజ్ఞాం ఎవరకటండి ఇంకా స్టేర్ టైం ఉంది నిష్కామ కర్మయోగం ఎవరకటండి ఇంకేం స్పేర్ మోక్షాన్ని పురుషార్థంగా స్వీకరించిన వాడికి స్పేర్ ఉండదు అంత ఏమీ ఖాళీ ఉండదు చాలా బిజీగా ఉంటారు నాన్నగారు మీతో మాట్లాడాలంటే నేను క్లాస్ టు వెళ్ళాలి బిజీగా ఉన్నాను రేపు మాట్లాడదాం అంటారు కొడుకు ఖాళీగా ఉంటుంది మాకు తండ్రికి ఖాళీగా ఉంటుంది ిజీ పురుషార్థం మేము చూస్తూ ఉంటాం అలాగే చాలా మంది చాలా బిజీగా ఉంటారు వాళ్ళు ఖాళీగా ఉండదు రిటైర్ అయిన వాళ్ళు దే ఆర్ వెరీ బిజీ ఎంత హ్యాపీ లైఫ్ ఉంది అలా ఉండాలి కానీ జీవితంలో యజ్ఞంతో ఎంత కూర్చోవాలి కానీ ఏ యజ్ఞం డగ్గ రాకుండా జాగ్రత్త పడితే వాడు ఏం ఉద్ధరించినట్టు హాని కలిగించుకొని మనుషులు కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దేహలోకంలోనే సుఖం లేదు దేహానికి సుఖం లేదు మనస్సుకి సుఖం లేదు వీడు పరలోకానికి వెళ్ళి ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ పోగాలి వీడు ఏం అనుభవిస్తాడు వీడికి తిన్న వస్తుంది ఏం పోగాలభవిస్తాడు కాబట్టి ఎవరో ఎవరో చిన్న చిన్న విశ్వాసాలు ఎవో ఉంటాయి ఆ విశ్వాసాలు ఇక్కడ రైలు ఎక్కి కాశీలో దిగడం ఆ ట్రైన్ ఒకటి ఉంది డైరెక్ట్ ట్రైన్ కాశీలో దిగి అక్కడ పురోహితుడిని ముందే మాట్లాడి పెట్టుకోడు ఆంధ్రాశ్రమంలో రూముది మాట్లాడి పెట్టుకోడు ఆ పురోహితుడు చాలా జాగ్రత్తగా విడిచేతరమ చేపిస్తాడు కొంత దైవకర్మ కొంత పుతృకర్మ చేపిస్తాడు అదైన తర్వాత వాపస్ వచ్చి తాళాస్తం అని కొడుకులని కోడలని కూర్చొని వాళ్ళే వాళ్ళు వాళ్ళే భోజనాలు వండుకుంటే వేయడం అయితే నేను ఇంకా నేను చేయాల్సిన పుణ్యాలన్నీ చేసేసా ఏ పుణ్యమో చేయట్లేదు ఏం చేశాను ఏమీ చేయడం ఏమీ చేయలేదు ఇంకా చేయాల్సిందంతా ఉంది ఒకసారి కాశీ వెళ్ళిస్తే అయిపోయిందా అతడితో నేను వృద్ధాత్వానికి ఏం చేశాను అని యజ్ఞాలని ఈ యజ్ఞాలు లిస్టు లాసేసుకుని దీంతో మనం ఎన్నో యజ్ఞాలు చేయగలమని అలాగా జీవితాన్ని యజ్ఞమయం చేసుకోవాలి మంచిది దీని మీద అవతారికి యథోక్తాన్ విజ్ఞాన్ నిర్వర్త ఏమంటే యజ్ఞ శిష్ట అంటే యజ్ఞంలో మిగిలింది అంటే ముందు యజ్ఞం చేశాక యజ్ఞ శిష్ట ఉంటుందా యజ్ఞం చేయకుండా ఉంటుందా యజ్ఞం చేశాక యజ్ఞ శిష్ట వస్తుంది అందుకోసం ఏమంటున్నారంటే కేవలం యజ్ఞాన్ని నిర్వర్త ముందు పైన చెప్పిన యజ్ఞాలు నువ్వు ఏసాక శిస్తా వస్తుంది పైన చెప్పిన యజ్ఞాల్లో ప్రసాదం ఉండి యజ్ఞాలు ఎన్ని ఉన్నాయి ఒక్కటింది ప్రసాదం మిగిలించే యజ్ఞం ద్రవ్య యజ్ఞం అని ఆ ద్రవ్య యజ్ఞం కూడా ఎలా ఉంటుందంటే అక్కడ హోమం చేస్తారు పురోడాశయాన్ని పురోడాశ్రమం అంటే బియ్య పిండి నెయ్యి లేకపోతే గోధుమ పిండి నెయ్యి ఇలాంటివి కలిపి దాన్ని కొంచెం వేడి చేసి ఆ నేకితో కలిపి ముద్ద చేస్తారు దాన్ని పురోడాశ్రమం ఈ పురోడాశయాన్ని హోమం చేస్తారు హోమం చేసినప్పుడు అంతా హోమం చేసేయారు దాన్ని ఒక చెత్త పెట్టిలో పెడతారు దానికి పీడా అని ఆ చెత్త పెట్టి ఇడా అంటారు చెక్కతో చేసిన ఉంటుంది దాంట్లో గుర్తు పెడతారు ఇవన్నీ యజ్ఞ పాత్రలు ఆ పాత్రలో చెక్కతో పాత్రలో గుర్తు పెట్టారు దాని నుంచి ఉంటుంది ఆ ఇడలోంచి హోమం చేస్తారు దాన్ని చేతితో పిల్ల తీసి ఆ సృష్టిలోనూ సువంలోనో వేసి దాని మీద కొంచెం మంత్రం చెప్పి ఆ భోర్యుడు వెల్లువడో హోమం చేస్తారు కొంచెం మిగులుతుంది ఆ ఇడా పాత్రలో కొంత పురోడాశనం మిగులుతుంది ఇప్పుడు ఏం చేయాలి దాని యజమాన పంచమాహ ఇడాం భక్షయంతి యజమాన పంచమా రుత్ ఇడాం భక్షయంతి అని విధి కాబట్టి అభ్యర్థుడు చేతిలో ఉంటుంది ఆయన వామన్ చేసి చూపిస్తాడు కదా అని మిగతా వాళ్ళని చూపిస్తారు వాళ్ళు యజమాన పంచమాహ యజమానుడితో కలిసి ఐదుగురు అవుతారు వాళ్ళు ఐదుగురు కూర్చుంటారు కూర్చుని ఈ ఏం చేస్తాడు అంటే కొంత పురోడాశ్రమ యజమానుడి చేతిలో కలుస్తారు కొంత మిగతా క్రితం ముగ్గురు మొత్తం నలుగురు తినేస్తారు తినేసి అంటే ఈ ప్రసాదం ఉలవాళ్ళ దగ్గర పెట్టదు విజ్ఞంలో అలాగే ఉండదు అప్పుడు అక్కడ కూర్చొని అది పురోఠాశం తొలగించి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మరి భక్తులు అలా ఉంటారు పెట్టండి అంటే ఆయన అంటారు ఇది మీకు పెట్టి కాదు అని చెప్పేసి ఆయన పెట్టండి అది ఆ ఎడను తినిచేసి ఇలా అందరం చేసి పక్కన పెట్టండి ఎందుకంటే పెట్టకూడదు వాళ్ళు వేరు యజమాన పంచమా ఎడాం భక్ష ఏంటి అనుకుంటే ఐదుగురు యజమానులతో ఐదుగురు ఎడన్నో భక్షించారు అందరికీ ఒకసారి ఒకసారి పెట్టారు అనుకోండి ఇప్పుడు ఐదుగురు అయ్యారా పదిహేను మంది అయ్యారా కాబట్టి వాక్యం విధి పోయింది కదా అంటే ఇది వాళ్ళ పంచమాధా భక్స ఏంటి ఇంకెవరికి పెట్ట కాబట్టి ద్రవ్య యుజ్ఞం మీరు వైదికమైన యుజ్ఞంలో మీకు ప్రసాదం కూడా ఏమి ఉండదు ఈ ప్రసాదం అన్నది స్మార్థ పూజలో వస్తుంది దారిలు ఇవన్నీ కూడా వడమాలలు జిలేబీ మాలలు ఇవన్నీ కూడా హనుమంతుడికి వడలతో సంబంధం ఉందండి ఇంకేదో మన భార్య రాంతి కాదు మన భక్తితోటి వడ వీడికి వడంటే ఇప్పుడు అమెరికాలో అనుగుణి పూజించారు అనుకోండి వాడు వడమాలే దస్తాడు వాడికి వడేకెళ్ళి తెస్తాం డోనట్ మాలలో ఏదో వేయాల్సి ఉంది జిలేబీ మాల వేయాల్సి ఉంటుంది లేకపోతే ఈ వడమాలలు జిలేబీ మాలలు ఇవన్నీ భక్తులు తమ కోసం పెట్టుకున్నటువంటి ఆహార పదార్థాలు ముందు ఎవరో పెడతారు ఎవడో ఒక ఆయన దేవుడికి అంటే ఈరోజు దేవుడికి పులిహార నైవేద్యం భోగం చేయండి అన్నారు ఒక ఆయన నేను ఏంటంటే పులిహారం చేసినట్టు ఇవాళ కిచుక్కి పులిహారక ఏమైనా సంబంధం ఉంది అని అనుభవం పులిహారం మీద మనసు పోయింది అని చెప్పి దేవుడి తులిహారం అలా ఉంటుంది దేవుడిగా వడమాలు వేస్తాం వాళ్ళన్ని మనమే తీసుకుంటాం మంచిదే దత్తమే కాదు అలా చేయాల్సి అన్నమాట వాటర్ అలా ఉండదు వైదిక యజ్ఞం కాబట్టి యజ్ఞ అమృతం అంటే అదేదో ప్రసాదం ఉంటుందని మనం భుజించాలని మీరు అనుకోద్దు అలాంటిది ఏం ఉండదు అసలు గది వాటర్ చేయాలి కాబట్టి ఈ ప్రసాద దిది ఏం ఉండదు మరి ఇంకా యజ్ఞశిష్టామృత భుజ అంటే ఏమిటి అంటే శంకరులు ఏమంటున్నారంటే యజ్ఞాలు చేసిన తర్వాత ఇంకా కొంచెం కాలం మిగిలి ఉంటుంది సో యజ్ఞశిష్టమైన కాలము చేత అన్నమును అమృతాఖ్యం అన్నం పుంజితే ఆ కాలము చేత అన్నమును భోజనం చేయటం అన్నమును అన్నమే అన్నం తెలన్నమే యజ్ఞశిష్టం అమృతం భుంజతే ఇది ఏకోర్థ యజ్ఞశిష్ట కాలేనా అమృతం భుంజితే ఇది ఎన్నోర్థ మిగిలింది అంటే ద్రవ్యం కాదు అక్కడ మిగిలింది పదార్థం మిగిలిందని కాదు కాలం మిగిలింది అనమాట ఆ కాలంలో పవిత్రమైన ఆహారాన్ని భోజించండి అంటే యజ్ఞం చేసి అప్పుడు ఆహారం తీసుకోండి అనమాట అందుకే యజ్ఞంలో మిగిలిన ఆహారం కాదు అలా చెప్పట్లేదు ఈ విషయాన్ని మళ్ళీ ప్రాసీస్ ఓం పూర్ణ నమద పూర్ణ నమ పూర్ణా పూర్ణ నమద్య పూర్ణస్ పూర్ణమా రాయ పూర్ణ నమే వశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు హో నమ హరి ఢా ాా థా కాు ాా..